ఒక షట్కం పూర్తి అవుతుందండి షట్ అంటే ఆరు భగవద్గీతనే మూడు ఆరులుగా విభజించినారు మొత్తం పద్దెనిమిది అధ్యాయములు మొదటి ఆరాధ్యాయములు కర్మ షట్కం తదుపరి ఆరాధ్యాయములు భక్తి షట్కం చివరి ఆరాధ్యాయములు జ్ఞాన షట్కం కర్మ భక్తి జ్ఞానం వేదములు కూడా మూడుగా విభజింపబడ్డాయి వేదములు మొదటి భాగం సంహిత రెండవ భాగం బ్రాహ్మణం మూడవ భాగం ఉపనిషత్తు వేదముల యొక్క సారమైనటువంటి భగవద్గీత కూడా మూడుగా విభజింపబడింది సంహిత అంటే మొదట్లో వేదము ప్రథమ భాగం సంహిత అంటే కర్మకాండ సంబంధమైంది ఎక్కువగా ఉంటుందండి బ్రాహ్మణములో ఉపాసన మొదలైనదంతా ఉంటుందండి భక్తి సంబంధమైంది చివరిదైనటువంటి ఉపనిషత్తులో అఖండమైనటువంటి జ్ఞానం ప్రతిపాదింపబడుతుంది వేదము యొక్క సారమైనటువంటి భగవద్గీత కూడా మూడుగా డివైడ్ అయిపోయింది మూడుగా విభజించినారు కర్మ భక్తి జ్ఞానం ఈ ఆరవాధ్యాయంతో కర్మ షట్కం పూర్తి అవుతుందండి కర్మ షట్కం అనే పేరు ఉన్నప్పటికీ కూడా దీనిలో జ్ఞానము కూడా ప్రతిపాదించినారండి భక్తి షట్కంలో కూడా జ్ఞానం ఉంటుందండి చివరి జ్ఞాన షట్కంలో కూడా భక్తి ఉంటుందండి అన్నీ కూడా సమ్మిళితంగా ఉన్నాయండి విభజించడానికి వీలు లేకుండా ఉన్నాయి ప్రతిదీ కూడా ఒకటే ఒకే మార్గం అని చెప్పి మనం అనుకోవటానికి లేదండి దాంట్లో అన్ని మార్గములు కూడా మిళితమై ఉంటాయి కనుక నిష్కామకర్మను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఈ ఆరాధ్యాయములు ఈ ఆర అధ్యాయంతో శ్రీకృష్ణ పరమాత్మ కర్మ షట్కం పరిసమాప్తం చేస్తున్నారండి ప్రతి అధ్యాయం చివర యోగము యోగం పదం మనం వింటున్నాము దాని అర్థం మీకు ఇదొరకు చెప్పినాము పరమాత్మతో కలవటం సంయోగం అంటే సపరేట్ అయినటువంటి జీవుడు తిరిగి భగవంతునిలో చేరటం అది దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటని మీరు అడిగితే భగవంతుడు అంటే ఎవరు అసలు చెప్పండి ఆనందం ఆనంద సముద్రం జీవుడు ఎట్లా ఉన్నాడు దుఃఖపూరితుడుగా ఉన్నాడు దుఃఖమయుడుగా అయినటువంటి జీవుడు పరమానందం పొందటం అనేది ఎంత ఆనందకరమైనటువంటి విషయం చూడండి కనుక భగవంతుని చేరటం అంటే ఒక వ్యక్తిలో కలవటం కాదండి అది అఖండమైనటువంటి ఆనందాన్ని పొందటం చూడు జడమైనటువంటి రాత్రి నిద్రలోనే ఎంతో ఆనందం అనుభవిస్తున్నాడండి మానవుడు చూడు ఆ మనస్సు లయమైపోతే ఆ స్వస్వరూపమైనటువంటి ఆత్మ దగ్గరికి వెళితే ఎంత ఆనందం కలుగుతుందో ఈ జడ చూచి మనం ఊహించవచ్చునండి అది మోక్షం కాదనుకోండి ఏ పరిస్థితి రాత్రి నిద్రలో మనం అనుభవిస్తున్నామో దానిని తెలుసు మనస్సును తెలుసుకొని లయించేయటం అది మేలుకునే అది అది నిద్రలో లయించింది అది అన్కాన్షియస్ దానివల్ల పెద్ద మోక్ష సంబంధం అయింది ఏం లేదు అది కేవలం ఆరోగ్య సంబంధం అన్నది మేలుకుని ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతారు హౌ టు మెడిటేట్ హౌ టు డిజాల్వ్ ది మైండ్ హౌ టు కాన్సన్ట్రేట్ ఇటువంటి విషయాలన్నీ ఈరోజు వస్తాయి అద్భుతమైనటువంటి అధ్యాయం ముఖ్యంగా ఈ సాధకులకండి చాలా మూల్యమైనటువంటి సందేశం శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తున్నారండి సార్ భగవంతునితో కలవటం పేరు యోగం అని చెప్పి మనం తెలుసుకున్నాం అది ఒక చిన్న దృష్టాంతం చెప్తాను జీవుడు అనేకమైనటువంటి ప్రాపంచికమైన వైభవుల్లో మునిగిపోతున్నాడు అండి మునిగిపోయి కన్ను మిన్ను తెలియక ఇదే శాశ్వతం అని చెప్పి దీని వెంట పరిగెత్తుతున్నాడు భక్తృహరితోడిని ఎంత చక్కగా బోధించినారు సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు కాలం గడిచిపోతున్నది దినదనం దినదనో ఆయుస్సు క్షీణించి పోతున్నది ఆదిత్యస్య గతాగత రహరే జీవితం ప్రతిరోజు కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆయుస్సు దిగజారిపోతున్నది అన్నది కానీ మానవుడు గ్రహించలేకపోతున్నాడు ఆదిత్యస్య గతాగత సూర్యుడు ఉదయించి అస్తమించే లోపల క్షీయించి క్షయించిపోతున్నది ఆయుర్దాయం ఆదిత్యం క్షీయతే జీవితం వ్యాపారైర్బుకార్యభార గురు కాలోన విజ్ఞా అనేక వ్యవహారములో ఉనిగిపోయి కాలం గడిచిపోతుందో అర్థం కావటం లేదండు తెలియటం లేదు ఓ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది నా వయస్సు ఎంత పెరిగింది ఇంత భవిష్యత్తులో ఎంత కాలం ఉందని చెప్పి ఆలోచించే నాధువు లేడండి ఆయుద్ధం అంటే గడిచిపోతుందంట కాలో నవిజ్ఞాయత కొన్ని కొన్ని వస్తువులు ఎదురుగుండా చూస్తున్నాడండి ఏమిటి చూడండి లిస్టు దృష్ జన్మ జన్మ అంటే పుట్టడం పుట్టడంలో ఎన్ని క్లేషములు అనుభవిస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం కదండి ఇంత బయట పడకపోవడమే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు కాపర ఉంటున్నాడు రెగరస్ ఇంప్రిజన్మెంట్ కఠినమైనటువంటి ఖైదు అనుభవించి బయటకు వస్తున్నాడండి ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా ఇంత బాధ ఎందుకు వచ్చింది మనకని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నాడా చెప్పండి జన్మ జన్మ అంటే పుట్టడంలో ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు చూడండి తర్వాత పుట్టిన తర్వాత ఎన్నో అరిష్టాలు బాల్య అరిష్టములు ఇవి కూడా అనుభవిస్తున్నాడండి కానీ మార్పు రావటం లేదండి అయ్యో ఇన్ని దుఃఖాలు అనుభవిస్తున్నానే తిరిగి మళ్ళా ఈ జన్మం ఎందుకు విషయం ఎవరైనా ఆలోచిస్తున్నారా చెప్పండి దృష్వా జన్మ జర జర అంటే ముసలితనం ముసలితనం విషయం చెప్పాలండి ప్రత్యక్షంగా ఎంతమంది బాధపడుతున్నారు ఇళ్లల్లో చూడు మీకు అందరికీ తెలుసు కదా జర జరా అంటే ముసలితనం పెద్ద పులివలే వర్ణించారండి మన శాస్త్రజ్ఞలు పుట్టి పెద్ద పులి కాదండి ఆడపెద్ద పులి మగ పెద్ద పులి కాదు ఆడపెద్ద పులి కనుక పిల్లలు సంతానం కలిగితే మహారోషంగా ఉంటుందండి దాని దగ్గరికి ఎవరు వెళ్ళటానికి లేదు ఎవరు వెళ్ళినప్పటికీ ఎగిరి మీద కరిచేస్తుంది చంపేస్తుందండి కనుక వ్యాఘ్రి అన్నారు దేని ముసలితనాన్ని ముసలతనాన్ని ఎట్లా వర్ణించినారు కాదు వ్యాఘ్రి అంటే ఆడ పెద్దములి మహారోషం అండి దానికి వ్యాఘ్రీవ తిష్టతి జరిహరేం ఆయుష్ పరిశ్రవతి భిన్నఘటాదివ అంభో ఇవన్నీ ఇట్లా చూస్తున్నప్పటికీ కూడా లోకత్ర అహితమాచరీ చిత్రం జనులు అహితం అంటే చైరాని పనులు చేస్తున్నారు అని చక్కని ఒక వాక్యం ఉన్నది కనుక జరా అంటే ముసలితనంలో ఎన్నో బాధలు ఉంటాయండి భర్తృహరి ఈ వార్ధక్యాన్ని వర్ణించే చాలా ముఖ్యమైన ఘట్టం కాబట్టి ఒక నిమిషం నేను చెప్తున్నాను వార్ధక్యాన్ని వర్ణిస్తున్నారు చూడండి గాత్రం సంకుచితం గాత్రం అంటే శరీరం ముడుచుకుని ఇది ముసలితనంలో త నడక తొట్టూ పడుతుందట అది ముసలాన నడవటం కష్టం చూడు ఇంకో కర్ర ఉండాలండి గతిరుగలిత భ్రష్టా చావళి పళ్ళు ఊడిపోతాయండి సార్ కంటికి చత్వరం వస్తుందండి వర్తతే బధిరత చెవుడు వస్తుందండి వక్రం చలాలాయతే సొంగతారుతో ఉంటుంది అది ఇవన్నీ ఎట్లాగో సర్దుకుంటాడు కానీ ఒక మహాప్రమాదం ఉందండి ఆయనకి ముసలాయనికి ఏమంటే తెలుసు ఇంట్లోనండి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పిన మాట వినరటండి అది అతను పెద్ద ఆయనకి బాధ కష్టపడి సంపాదించింది తాతగారు బాగా తింటూ వీళ్ళండి తాతగారిని నిర్లక్ష్యం చేస్తానండి అది బాధ అండి అది వాక్యం నాద్రియతేజబాంధవ జనహ భార్యాశ్రూషతే ఆ కష్టం పురుషస్ జీర్ణ వయస్ పుత్రోపి అమిత్రయతే అందరు తిరగబడతారు ఇటువంటి బాధలన్నీ అనుభవిస్తూ అనుభవిస్తూ చూడండి ఎందుకు వచ్చిన కర్మ ఇది ఈ శరీరం ఉన్నదంటే ఇవన్నీ అనుభవించాలి కదా శరీరం లేనటువంటి జన్మరాహిత్య స్థితిని మనం ఎందుకు పొందకూడదు అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నారా కనుకనే భర్తృహర చూడండి జన్మ జరా విపత్తి మరణం రాసంటే భయం పట్టలేదు మానవుడు ఎందుకు పీత్వా కారణం చెప్పినాడు మానవుడు ఇన్ని భయంకరమైనటువంటి దృశ్యములు ఇన్ని ట్రాజెడీస్ ఎదురుగుండ ఉన్నప్పటికీ కూడా వాడికి ఎందుకు భయం కలగట్లేదంటే తాగాడు ఏం తాగినాడు తప్ప తాగాడు పీత్వా అజ్ఞానం అనే కళ్ళు తాగాడండి అజ్ఞానం అనే కళ్ళు తాగి మైమరిచిపోయినాడు ప్రపంచంలో ప్రత్యక్షంగా దుఃఖాలు కనిపిస్తున్నప్పటికీ ఏ పట్టించుకోవటం లేదండి పిచ్చిగా వ్యవహరిస్తున్నది అంటాడు ఎవరు భర్తృహరణి కనుక మానవుడు బంధనం నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేయాలన్నది ఇప్పుడు మనం అందరూ సేల్స్గా ఉన్నాం బంధ రహితులుగా ఉన్నాం స్వరాజ్యం వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారేమో ఏమండి స్వరాజ్యం రాలేదండి అది మాత్రం గ్రహించండి బా బయట ఉన్నటువంటి శత్రువులు వెళ్ళిపోయినారండి లోపల శత్రువులు చెప్పండి ఇండిపెండెన్స్ డే వచ్చిందండి వరకు స్వరాజ్యం వచ్చిన కొత్తలో ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినం అందరూ బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటే గాంధీ మహాత్మకి ఏమీ సంతోషం లేదండి కార్యకర్తలు వచ్చినారు కాంగ్రెస్ కార్యకర్తలు ఏమండి మీ చలవల్ల కదా మనకు స్వరాజ్యం వచ్చింది దీని కారణభూతులైనటువంటి మీరు ఇట్లా ఉన్నారేమిటి మేమంతా జెండాలు ఎగరేసుకుంటూ ఆనందంగా ఉన్నామే మరి ఏమిటి మీరు చింతాక్రాంతంగా ఉన్నారు అంటే గాంధీ మహాత్ముడు ఏం చెప్పారంటే నాయన స్వరాజ్యం వచ్చింది స్వరాజ్యం రాలేదు ఆత్మసామ్రాజ్యం రాలేదు బయట ఉన్న శత్రువులు వెళ్ళిపోయినారు ఫిట్ ఇండియా అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు శరీరంలో మనస్సులో ఉండేటువంటి దుర్మార్గులు ఉన్నారు చూడండి హరి షట్ షట్ అంటే ఆరు మంది అరేంటి శత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం వీళ్ళు అనాది కాల నుంచి ఎన్ని జన్మల్నిచ్చో మనల్ని పీడిస్తూ శత్రువులు వ్యవహరిస్తున్నారు వారిని ఎవరైనా జయించినారా వారు లోపల ఉన్నంత వరకు స్వరాజ్యం వచ్చినప్పటికీ మానవుడికి శాంతి లేదు అని కంఠాపదంగా చెప్పేశాడు ఎవరు గాంధీ మహాత్ములు చూసాడు బాహ్య శత్రువులతో పాటు అంత శత్రువులు కూడా మనం భారత్ సిద్ధంగా ఉండాలని అప్పుడు మాత్రమే పరమ శాంతి కలుగుతుంది అది దృష్టాంతం చెప్పి నేను గీతలో ప్రవేశిస్తాను ఒక రాజుగారండి బంగారపు పంచరంలో రామచిలుకను తెచ్చి పెట్టాడండి రామచిలుక ఆయనకి రామచిలుక అంటే చాలా ఇష్టం దాన్ని పట్టుకుని ఒక బంగారపు పంచరంలో పెట్టాడండి రాజుగారు ఆయనకేమండి తక్కువ అందరూ ఇత్తటి పంజరాలు ఇంకా ఇతరమైన లోహాల్లో చేసిన పంజరాల్లో పెడతారు పక్షుల్ని రాజుగారికి కావాల్సిన డబ్బు ఉంది కానీ బంగారంతో పంజరం చేయించాడు ఎవరికి ఈ పక్షికి రామచిలుక దాంట్లో పెట్టాడండి ఎంత దానికి మీద మమత్వం స్వయంగానే దానికి దానిమ్మ పళ్ళు మామిడి మామిడి పళ్ళు ఇటువంటివి పెడుతున్నాడు అండి దానికి దాహం అయితే మంత్రిళ్ళు పోయిడండి పాలు పాలు పోస్తాడండి ఈ తర్వాత సామంత రాజులు ఇంకా మంత్రులు కూడా దానికి అంత సేవ చేస్తున్నారు నిజంగా జలక ఎంత గొప్ప గౌరవాన్ని అనుభవిస్తున్న చూడండి రాజులు సేవ చేస్తున్నారంటే సామాన్యం అండి కవీశ్వరుడు ఈ దృశ్యం వర్ణిస్తున్నాడు చూడండి కవీశ్వరుడు వాసహ కాంచరే కాంచనం అంటే బంగారం ఈ రామచతుర్థి నివాసం ఎక్కడ బంగారపు పంజరం మన మన ఇల్లు ఎట్లా ఉన్నాయి చెప్పండి మట్టితో రాళ్లతో వీటితో కడతారు చూడండి మరి దాని అదృష్టం చూడండి బంగారపు ఇల్లు ఇంతవరకు ఎవరికైనా ఉన్నదండి బంగారుపు ఇల్లు లేదు మరి దానికి ఉన్నది మరి ఎంత గౌరవం ఎంత గొప్పతనం దానికి చూడండి కవీశ్వరుడు వాసహ కాంచ పంజరే నృపవరే నిత్యం తనోర్మార్జనం నృపులు అంటే రాజులు ప్రతిరోజు వాళ్ళకి దానికి సేవ చేస్తున్నారు కేవలం అసలు రాజే కాదండి సామంత రాజులు వీళ్ళందరూ కూడా సేవ చేస్తున్నారు కృపవరై నిత్యం తనోర్మార్జనం భక్ష్యం ఇక భోజనం స్వాదు రసాల దాడిమఫలం మంచి మధురమైనటువంటి దానిమ పళ్ళు మామిడి పళ్ళు పెడుతున్నారండి దానికి పేయం అంటే దాహం కలు పోస్తున్నారు చూడండి సుధాభం పయహ పయ అంటే పాలు ఈ విధంగా గౌరవం ఎంతో గొప్ప స్థితిని అనుభవిస్తున్నప్పటికీ చూడండి వాక్యం చూడండి సుధాభం పయహ వాక్యం చూడండి రామనామం అప్పుడప్పుడు ఇటువంటి సభల్లోకి తీసుకొచ్చి ఆ చిలక చేత రామ అని చెప్పేదో అనిపిస్తున్నారండి కానీ ఆహాహంత తథాపి జన్మ విటపి క్రోడం మనోధావతి ఇన్ని గౌరవాలు అనుభవిస్తున్నా కూడా ఆ చిలకండి ఏడుస్తున్నది ఎత్తండి కవీశ్వరు వర్ణిస్తారు పందరులు కూర్చొని కారణం తెలిసినది జన్మ విటపి నేను ఎక్కడ పుట్టాను అక్కడికి ఎగిరిపోతే ఎంత ఆనందంగా ఉంటాను ఎక్కడ పుట్టాను అడవిలో పుట్టాను చెట్టు మీద పుట్టాను తిరిగి చెట్టు మీదకి ఎప్పుడు వెళ్తానా దేవుడా అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నది అంటే ఎంత చక్కని పాఠం బోధిస్తుందో తన జన్మస్థానం స్వతంత్ర స్థానమైనటువంటి అడవిలోకి నేను ఎప్పుడు పోతానా అని చెప్పి అది ఏడుస్తూ ఉన్నదండి చాలు మానవుడు ఈ ప్రపంచంలో అనేక భోగవిలాసము విలాసం చిలక ఏ ప్రకారంగా బంగార పంచరులో ఉందో మానవుడు కూడా ఈ చుట్టూ అనేక సుఖాలు మేడలు గౌరవాలు అధికారాలు సౌందర్యాలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాడండి అనుభవించి మై తాను వచ్చిన పని మర్చిపోతున్నాడు చిలక మర్చిపోలేదు చిలక మనకు మంచి పాఠం బోధిస్తున్నదండి ఓ జనులారా మీ పుట్టింటికి వెళ్ళండి మీ ఆనందాన్ని అనుభవించండి పరమాత్మ యొక్క పాదాలని పట్టుకోండి అని చెప్పి చక్కగా పాఠం బోధిస్తున్నదండి జన్మ విట నేను ఎక్కడ పుట్టానో అక్కడికి పోవాలి ఎక్కడ పుట్టాను అడవిలో పుట్టాను కొమ్మ మీద పుట్టాను ఆ కొమ్మ మీదకి తిరిగిపోతే నాకు ఆనందం ఈ బంగారపు ఇంటిలో ఉన్నప్పటికీ నాకేం సుఖం లేదు వీళ్ళు దానిమ్మ పళ్ళు పెట్టినా మాడుగు పళ్ళు పుట్టినా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఎంత చక్కని పోతుంది కనుక ప్రతి వారు ఈ ప్రపంచంలో అనేక సుఖాలు అనుభవిస్తున్నప్పటికీ వాస్తవమైనటువంటి సుఖం ఏంటంటే రియలైజేషన్ ఆఫ్ ద రియల్ నేచర్ అది తమ యథార్థమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందడం అనేది అన్నిటికంటే గొప్ప లాభం ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మదే చెప్పబోతున్నారని సరే ఆత్మ సంయమోగం భగవంతుని దగ్గరికి మనం పోవాలంటే మధ్యలో ఒక అడ్డు ఉందండి గోడ ఏమిటి తెలుసండి మనస్సు దానిలోనే ఇంద్రియాలు ఇవన్నీ ఉంటాయండి మనస్సు అని చెప్పి అనుకోండి మనస్సు ఇంద్రియాలు బుద్ధి ఇవన్నీ కలిపి ఒకటే ఐటమ్ గా మనం చూస్తామని అది మనం కంట్రోల్ చేస్తే తప్ప ఆ భగవంతుని దర్శనం మనకి కలగదండి సరే ఇప్పుడు లైట్ ఉన్నదండి లైట్కి మనకి మధ్యలో ఏదైనా ఒక తెరగనుకుంటే ప్రకాశం చూడగలవా లేదు అదే విధంగా భగవానుడు సర్వత్ర వ్యాపించున్నప్పటికీ మానవుడు అనుభవించలేకపోతున్నాడు దేనివల్ల అజ్ఞానం మనసు అనేక జన్మార్జితమైనటువంటి పాప పంకిలతో కూడింది అండి అది అనేక దుస్సంస్కారములు దురలవాట్లు దుర్వృత్తులు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయండి ఇప్పుడు ఏం చేయాలను ఆ మనస్సును శుద్ధం చేయాలి అంతేనండి మనం చేయవలసింది మరి నాట్ టు రియలైజ్ ఇక్కడో దేవుని తీసుకొచ్చి మనం హృదయంలో పెట్టడం కాదు ఈజ్ ఆల్రెడీ హియర్ బట్ హీజ్ హిడెన్అప్ బై సంథింగ్ అని దేని చేత అజ్ఞానం చేత గొప్పబడిందని ఐదవ అధ్యాయంలో కూడా ఇదే ఉపమానం చెప్పారండి సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు కాని కింద చీకటి కారణం ఏమిటి సూర్యుడులో తేజం తగ్గింది కాదు మధ్యలో నల్లటి మేఘం వచ్చిందని సార్ అజ్ఞానేమృతం జ్ఞానం జంతవహ జనులు దుఃఖపడుతున్నారు ఆనంద స్వరూపులు అయినప్పటికీ దుఃఖపడుతున్నారు కారణం ఏమిటంటే దేవుట నేచర్ అది తమ యథార్థ మర్చిపోయినారండి కనుక మహనీయులు తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు కృష్ణ పరమాత్మ యోగం తిరిగి కలుపుతున్నారు అనేకమైనటువంటి పద్ధతులు మార్గములు ఇవన్నీ బోధించి తిరిగి నీ ఒరిజినల్ నేచర్ని మీరు పొందండి అని చెప్పి చక్కగా బోధ చేస్తున్నారండి ఆత్మ సంయమ ఆత్మ అంటే మనస్సు ఆత్మ అనే పదానికి మూడు అర్థాలు ఉన్నాయండి మూడు అర్థములు పరమాత్మ అనే అర్థం ఒకటండి ఆత్మ ఇజ్ ఈక్వల్ టు పరమాత్మ దృష్టాంతం ఆత్మ సాక్షాత్కారం పొందాడు అక్కడ ఆత్మ అంటే ఏమిటంటే భగవంతుల మాత్రం పరమాత్మ ఇంకో చోట ఎట్లా వార్తలు ఆత్మ సంయమ యోగం ఇక్కడ చూడండి ఆత్మ సంయమంటే మనస్సు ఆత్మ అంటే మనస్సు అని అర్థం ఇక్కడ హౌ టు కంట్రోల్ ది మైండ్ అని అర్థం ఆత్మ సంయమం ఇంకొక అర్థం ఏమిటంటే దేహం ఆత్మ అంటే దేహం ఎక్కడ చెప్పండి ఎట్లా వినండి ఫలానా వాడు ఆత్మహత్య చేసుకున్నాడు పేపర్లో మీరు చూడలేదు ఆత్మహత్య చేసుకున్నాడు దాని అర్థం ఏమిటి ఆత్మను చంపటం కాదు తన దేహాన్ని చంపుకున్నాడు హీ కమిటెడ్ సూయిసైడ్ అది అక్కడ ఆత్మ బాడీ దేహం అది కనుక మూడు అర్థాల్లో ప్రయోగిస్తుంటారు ఈ ఆత్మ అనేటువంటి ఇక్కడ మనస్సు అర్థంలో మనం ఆలోచించాలని ఆత్మ సంయమం హౌ టు కంట్రోల్ ది మైండ్ అది మనస్సు ప్రధానమైనటువంటి హేతు అండి ఈ జగత్తుకి ఈ జగత్తంతా కనిపించిందంటే రాత్రి నిద్రలో ఎక్కడికి పోయింది ఈ ప్రపంచం చెప్పండి పొద్దున్నే మేలుకోంగానే మళ్ళీ ఈ జగత్తంతా కనిపించింది ప్రపంచం అంతా కనిపించింది దేర్ ఫార్ ఇట్ ఈస్ ఎ క్రియేషన్ ఆఫ్ ది మైండ్ మనస్సు ఉంటే జగత్తు ఉంటుందండి మనస్సు పోతే ఇక లేనైపో ధ్యానంలో చూడండి అంతే వై హి మైండ్ ఆ మనస్సును డ్రాప్ చేస్తే ఆహో నిజంగా అయితే నిద్ర రాకూడదు నిద్ర రాకుండా దాన్ని డ్రాప్ చేయాలండి బాగా మేలుకొని ఆసనం వేసుకుని ఆ వైరాగ్యం ప్రాపంచికమైనటువంటి విషయముల మీద విరక్తి కలిగి మనస్సును ఉపసంహరించుకుని ప్రత్యాహారం చేసి దాన్ని చక్కగా విచారణ చేసి గనక తన స్వస్థ రూపంలో ఆత్మను మనస్సును కనుక ఆత్మలో లయింపజేస్తే ఇక వర్ణనాతీతమైనటువంటి సుఖం వాడు అనుభవిస్తాడండి దీన్ని రిలాక్సేషన్ అంటే ఇంగ్లీష్లో రిలాక్స్ ఇన్నో పనులు వ్యవహారంలో ఉండి కసరి కూర్చోండి అన్నిటి మర్చిపోండి ఆ వండర్ఫుల్ హ్యాపీనెస్ ఇది నోటితో చెప్పడం కాదండి ఇది తురియ స్థితి అంటారండి తురియం సూపర్ కాన్షియస్ కాన్షియస్ అంటే ఇప్పుడు ఈ జాగ్రత్తలో ఉండే విషయాలన్నీ తెలుసుకోవటం ఇది కాదండి ఇది ఇదంతా మనస్సు వల్ల ఏర్పడింది మనస్సును లయం చేయాలి లయం చేయాలంటే తాను జడమైన స్థితిని పొందడు చైతన్యం ఉంది సాత్వ చిత్త ఆనందం లోపల పోదండి అప్పుడు దాని యొక్క అనుభూతి మానవుడి కనుక కలిగిందంటే ఇక రాజ్యం చేతికి ఇచ్చినా కూడా ఐ డోంట్ కేర్ ఫర్ ది కింగ్డమ్ అని తోచవతలు అంత ఆనందం కలుగుతుంది ఈ రాజ్య సుఖం స్వర్గ సుఖం ఇంద్ర సుఖం ఇవన్నీ పెద్ద సుఖాలు కాదండి దేవర్ రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్ అది అవన్నీ ప్రతిబింబ సుఖాలే కానీ గొప్పవి కాదండి ఒరిజినల్ హ్యాపీనెస్ మనం అనుభవించాలండి అది దానికి టెంపు లేదు దానికి మాది లేదు అంతం లేదు మానవుడు దాని కనుక పొందినాడంటే అదే మోక్షం మహనీయులు చూడండి రాజ్యములు కూడా తిరస్కరించి దాన్ని పొందటానికి సిద్ధపడ్డారు వారు మహా ధనవంతులు రాజులు కాదండి ధనవంతులు శంకర భగవత్పాదు అడిగారు హూఇస్ ది మ్యాన్ ఇన్ ది వర్ల్డ్ ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఎవరని శంకరాచార్యని అడిగితే వైరాగ్యం కలవాడు ధనవంతుడు వైరాగ్యంగా వాడు ప్రపంచ వ్యామోహాలన్నీ వదిలిపెట్టి భగవంతుని పాదపద్మంలో ఆశ్రయిస్తాడు హీఈస్ ది రిచెస్ట్ మ్యాన్ ఎందుకంటే భగవంతుడు అన్నిటికంటే విలువైనటువంటి వస్తువు ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయండి బట్ అవన్నీ కాలగర్భంలో నశించిపోతాయి భగవంతుడు నశింపడండి కాలకాలుడు అంతకాంతకుడు అని వారికి బిరుదులు ఉన్నాయండి కాలమునుకు అతీతమైనటువంటి వారు పతంజలి హూఈస్ గాడ్ అని చెప్పి యోగ ప్రశ్న దేవుడు అంటే ఎవరు పూర్వేశామపి గురు కాలేన అనవచ్చేదాత్ అంటారు పూర్వీకులకు పూర్వం కాలం ఉన్న వారికి గురు వారు గురువు వారు లేని టైమే లేదు అది ఎప్పుడు ఉంటారు కాలము చేత ఛేదింపబడరు కాలేన అనవఛేదాత్ అటువంటి ఆనందం అటువంటి భగవత్ స్వరూపం మనం పొందటం ధ్యానం చూసా ధ్యానం మన ఆ మనసు చేయవలసింది ఏమిటంటే దేవుణ్ణి పొందటం కాదండి ఇది బాగా తెలుసుకోండి ఈ ఈ సబ్జెక్ట్ అండి లాస్ట్ చివరి షట్కలు అద్భుతంగా ప్రతిపాదిస్తారండి ఏది ఈ జ్ఞాన షట్కం అని వస్తుంది చూడండి జ్ఞానం అంటే ఏమిటో మొన్న జరిగిన జ్ఞాన అంత ఎక్కువ చెప్పలేదు కానీ చివర అద్భుతంగా బోధిస్తారండి అది మనస్సుని డిజాల్వ్ చేయాలండి ఇప్పుడు మనస్సును కూర్చున్న గొరవ ఇప్పుడు జరుగుతుంది అది మా ఆత్మ అంటే మనస్సును సంయమం చేసి దాన్ని లయం చేయాలి అది అది కనుక కాంక్రీట్ ఉంటే గొడవలు చేస్తుందండి ఇటు పరిగెత్తను అటు పరిగెత్తను ఈ సంకల్పం ఆ సంకల్పం ఈ వృత్తి ఆ వృత్తి ఈ వాసన ఆ వాసన నాశనం చేస్తుంది మానవుండండి అధోగతికి తో తోసేస్తున్నాండి అందుచేత మనస్సు లేనిటువంటి స్థితే దీని సంస్కృతంలో అమనస్కం ఆ పదం గురించి జ్ఞాపకం పెట్టుకోండి చక్కటి పదం మన వేదాంతంలో అమనస్కం ఆ అమనస్క స్థితిని కనుక మనం పొందితే నిద్ర రాకుండా ఉంటే ఆహా చెప్పడానికి లేదండి ఇది అది వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ హ్యాపీనెస్ అది మహదానందం శంకరాచారులు వారిని వర్ణించమంటే వివేక చూడంలో ఎట్లా చెప్పినారంటే నేను వర్ణించలేను మహాభావ్ ఆయన ఎవరు శంకరులు చూ బ్రెయిన్ బ్రెయిన్ ఆఫ్ శంకర అంత మహామేధాశక్తి ఐ కెనాట్ ఇమాజిన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ చూడండి వాచావత్తు నోటితో నేను చెప్పలేనన్నాడు ఆనందాన్ని చూక్యమే మన సామంతు స్వానందామృతూరి వైభవాన్ని నేను ఎక్కడ వర్ణించేదయ్యా మహనీయులు దాని గొప్పతనం తెలుసుకుని ఇక నోటితో చెప్పలేరండి అనుభవించవలసిందేది అంభో రాశి విశీర్ణ వార్షిక శిలాభావం నిరువృతి అంభోరాశి అంటే సముద్రంలో ఒక వడగళ్ళు వచ్చి పడింది అట్టండి సముద్రంలో వడగళ్ళు వచ్చి పడితే ఏమవుతుందండి లయమైపోతుందండి అదేవిధంగా నా అంతరాత్మలో నా మనస్సు లయవైపోయింది ఇక నేను ఎట్లా వర్ణించేది అంటాడు వచవత్మ శత్యం ఈ ఆత్మాను అనుభూతి మీరు గురువుల దగ్గర కానీ పెద్దల దగ్గరికి వెళ్ళి ఇవ్వండి ఉంటుంది ఆనందం అని అడగబాటండి చెప్పలేరండి ఇది అనుభవించవలసిన విషయం ఇప్పుడు చూడండి బెల్లం తిన్నారనుకోండి ఏమండి ఎట్లా ఉంది బెల్లం అంటే తీపిగా ఉందంటారు తీపి ఎట్లా ఉందంటే మధురంగా ఉందంటాడు మధురం ఎట్లా ఉందంటే చెప్పలేడండి వారు వారు తినాల్సిందే తప్ప ఈ మచ్చండి ఒక ఎలిమెంటరీ స్కూల్లో పిల్లవాడు అల్లరి చేశాడండి ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్ గారు వీప్ మీద దెబ్బ కొట్టాడు వాడికే ఊని ఏడవటం మొదలు పెట్టాడు బ్రే ఎందుకు ఏడుస్తున్నవారు మీరు కొట్టారు కదా కొడితే దప్పేమిటాడు నొప్పిగా ఉందన్నాడు నెప్పి అంటే ఏమిటన్నాడు బాధగా ఉందన్నాడు బాధ అంటే ఏమిటన్నాడు మీరు కూడా దెబ్బ తింటే తెలుస్తుంది అన్నాడండి లేకపోతే ఏంటండి బాధను కూర్చోవర్ణించాలా అది ఎట్లా చెప్తారండి నోటితో చెప్పే విషయం కాదు ఇది సుఖంగానే దుఃఖంగానే యునాట్ ఎక్స్ప్లెయిన్ అది అది ప్రతివాడు అనుభవించవలసింది అదేవిధంగా ఈ ఆత్మానందం బ్రహ్మానందం అనేటువంటిది మనస్సు లైవ్ అయిపోయినప్పుడు జీవుడు ధ్యానంలో అనుభవిస్తాడంటే ఆ ధ్యాన పద్ధతి ఇప్పుడు నేర్పుతున్నారు ఎందుకంటే ఇట్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది వితౌట్ మెడిటేషన్ ధ్యానం కనుక లేకపోతే జీవితం భారభూతంగా ఉంటుందండి మహాభారంగా ఉంటుంది ఎందుకు వచ్చిన కర్మరా అని అనిపిస్తుందండి ఇది ఈ సాంసారిక దుఃఖములో పడిపోయి మునిగిపోయి ఏమండి ఆనందం యొక్క లవలేషం కూడా అనుభవించలేకుండా జీవితం అంతా భారభూతంగా ఉండిపోతుందండి కనుకనే ఈ అమనస్త స్థితిని కొంచెం చక్కగా అలవాటు చేసుకోవాలి దానికి పద్ధతులు చెప్తారు ఇప్పుడే చూడండి మన కొన్ని కొన్ని వస్తువులు ఉంటే సుఖం పోతే దుఃఖం ఏమిటి చెప్పండి అటువంటి వస్తువులు అన్నం అన్నం ఉంటే సుఖం వస్త్రం ఉంటే సుఖం డబ్బు ఉంటే సుఖం అవి పోతే దుఃఖం అది కొన్ని కొన్ని వస్తువులు అండి ఉంటే దుఃఖం ఉండదు చెప్పండి పాము తేలు ఇటువంటి కనుక ఉంటే దుఃఖం ఉంది పోతే ఆనందం ఆ వెరైటీలో చేరిందండి ఏది మనస్సు అది ఉంటే బాధ అది పోతే ఆనందం ఉండదు చిన్న దృష్టాంతం చెప్తాను ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉన్నాడండి ఆ పండితుడు ఒక పుస్తకం రాశాడండి ఆ పుస్తకం అచ్చయింది టై టేబుల్ మీద పెట్టుకున్నాడు ఎవరు పండితుడు దాని టేబుల్ చుట్టూ కుర్చీలు ఉన్నాయండి ఆ పుస్తకం అక్కడ పెట్టుకున్నాడు కూర్చున్నాడు కుర్చీ మీద స్నేహితుడు వచ్చాడండి పండితులు వారి స్నేహితుడు వచ్చి పక్కన ఇంకో కుర్చీ మీద కూర్చుని ఆ టేబుల్ మీద ఉన్న పుస్తకం తెరిచాడండి తెరిచి రెండు పేజీలు చూడగానే అద్భుతంగా ఉందండి ఆ పుస్తకం ఎవరండి పండితులు వారు ఎవరు రాసినారు ఈ పుస్తకం నేనే అన్నాడు ఆహా ఎంత అద్భుతంగా రాశారని స్తోత్రం చేస్తుంటే స్నేహితుడు ఏవండో నన్ను ఊరికే పొగడ ఈ పుస్తకం రాయటంలో నా భార్య చాలా సహాయం చేసింది ఈ పుస్తకం రాయటంలో అన్నాడండి ఊహో మీ భార్య గారు కూడా సాహిత్యవేత్త ఆయన కూడా చక్కని సాహిత్య జ్ఞానం ఉన్నదా ఇటువంటి దాంపత్యం ఉండని ఇద్దరిని పోగొడుతున్నాడండి ఎవరో స్నేహితుడు ఈ సంభాషణంతా భార్య వింటున్నదండి ఇంట్లో కూర్చొని ఈ స్నేహితుడు వెళ్ళిపోయిన తర్వాత భార్య బయటికి వచ్చి భర్తతో ఉంటుంది ఏమండి పచ్చబద్ధం మాట్లాడేశాను పచ్యబద్ధం ఈ పుస్తకం రాయటంలో నేను సహాయం చేశాను ఆయనకి చెప్పారే నేను ఇద్దరు చెప్పండి ఏమైనా నేను సహాయం చేశానా అసలు నిజం చెప్పాలంటే ఈ పుస్తకం రాసేటప్పుడు నేను ఇక్కడ లేను నేను పుట్టింటికి వెళ్ళాను అన్నదండి భార్య భర్త ఉన్నాడు తెలిసిన నువ్వు పుట్టింటికి వెళ్ళటమే నువ్వు చేసిన లాభం అన్నాడండి నువ్వు గనక ఉంటే లోడోలోడో వాగుడు వాగుడు దరి దరిద్రపు వాగుడు అదే విధంగా ఈ మనస్సు ఉంటే నానా బేభత్సవండి నానా ఈ సంకల్పం కనుక మనం చేయవలసినటువంటి అమానస్క స్థితిని ప్రాక్టీస్ చేయాలండి దూరు ఒక రోజులో వచ్చేది కాదు ఒక గంటలో వచ్చేది కాదు వీ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్ కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ రెండు ఉపాయములు చెప్తాడు హౌ టు కంట్రోల్ ది మైండ్ అని చెప్పి అర్జునులు వారు ఇప్పుడే అడగబోతారు ఏమండి అర్జున మీరేం బాధపడద్దు డోంట్ వరీ రెండు ఉపాయములు చెప్తున్నాను చక్కగా దాన్ని ఆచరణలో పెట్టుకోండి అభ్యాసేన తుక ఉంటే వైరాగ్యేన ప్రాక్టీస్ ప్రయేషన్ అభ్యాసము వైరాగ్యం ఈ రెండింటికి అమలు పరుచుతుంటే ఇక మనస్సును ఇది ఒక కనీసంలో లైవ్ అయిపోతుందని శ్రీకృష్ణ పరమాత్మ చక్కడే ఇప్పుడే బోధ చేస్తారు ఇంకా ఆ టాపిక్ లో మనం ప్రవేశిస్తాం ఇప్పుడు మొట్టమొదట ఈ ఆత్మ సంయమ యోగం మొదలు పెట్టేటప్పుడు అండి శ్రీకృష్ణ పరమాత్మ తాను స్వయంగా ప్రయత్నం చేసి మనస్సును జయించాలి తప్ప ఊరికే నోటి మాటల వల్ల ఇది సాధ్యపడదని చెప్పి చెప్తున్నారండి ఉద్దరే ఆత్మనాత్మానం ప్రతివాడు తమ్ముతాము ఉద్ధరించుకోవాలి కొందరు అనుకుంటారు గురువులు దేవుడు వీళ్ళందరూ మనకి సహాయం చేస్తారు మంచిదే వారు సహాయం చేస్తారు వారి యొక్క హెల్ప్ మనకు అవసరమే బట్ మీరు ప్రయత్నం చేయాలా లేదా చెప్పండి మీరేమి ప్రయత్నం చేయకుండా ఏమండి దేవుడు గారు నాకు సహాయం చేయమంటే ఎట్లా చేస్తారు చెప్పండి ఒక ఊళ్ళోనండి ఒక రైతు ఉన్నాడండి ఆ రైతు ఒక ఎకరం పొలం ఉందండి ఆయన ఎప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధిస్తాడు తెలుసండి హనుమంతుడు ఆంజనేయ భక్తుడు అండి ఎప్పుడు ఆంజనేయులు వారు పనం పెట్టి ఓం శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ ప్రభా దివ్యకాయాన్ని దండకం చూతాడు ఎవరు ఆ భక్తుడు ఆయనకి ఎకరం పొలం ఉంది అప్పుడప్పుడు ఎద్దు బండిలో ఎరువు వేసుకుని అక్కడికి పోతుంటాడు ఒకనాడు ఎద్దు బండిలో ఎరువు వేసుకుని పొలానికి తోలుకుపోతుంటే దారిలో కుంభ వర్షం కురిసిందండి బ్రహ్మాండమైన వర్షం కురిసింది ఆ బురద నేలంతా బురద ఆ చక్రం బండి చక్రం కూరుకుపోయిందండి ఇక బండి నడవలేదు ఆగిపోయిందండి ఎరువు ఎరువు వేసుకున్న బండి అప్పుడు ఏం చేశాడు తెలిసింది కుంభవర్షం కురుస్తుంది ఒక చెట్టు ఉందండి అక్కడ ఆ చెట్టు కింద కూర్చున్నాడు ఇక చూడండి తన ఇష్టదైవమైనటువంటి హనుమంతుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు ఓం శ్రీ ఆంజనేయ అని చెప్పి ప్రార్థన చేశా వెంటనే హనుమంతుడు ప్రత్యక్షమైనాడు ఏమయ్యా ఎందుకు పిలిచావు అన్నాడు ఆ బండిని కొంచెం నెట్టండి అన్నాడండి ఆ హనుమంతుడు ఏమయ్య ఇంత సోమరిగా ఉండి నువ్వు ఇక్కడ చెట్టు మీద కూర్చొని నన్ను నెట్టమంటావా నువ్వు ఏదన్నా ట్రై చేస్తే నేను సహాయపడతాను కానీ నువ్వు సోమరిగా కూర్చుని నన్ను నెట్టమంటావేమిటి మేము ఆనాడు రామాయణంలో ఎంత హెల్ప్ చేసామో తెలుసున్నా శ్రీరామచంద్రుడికి ఎంత సహాయం చేశాం కొండలన్నీ తెచ్చి అక్కడ వేశాం వారతి కట్టాం ఎన్నెన్నో చేసినాం మేమోసారి సోమరిగా చెట్టు కింద కూర్చొని నెట్టవోయన్నవమేమో చెప్పండి అని చెప్పి మందలించినాడు చూచారా ఎంత చక్కని బోధి వీడు ప్రయత్నం దీని పురుష ప్రయత్నం దైవ సహాయం ఉంటుందండి దైవానుగ్రహం తప్పదు ఎందుకంటే మహా మనం భగవంతుని సంతానం ఏ తండ్రి గారికి బిడ్డల మీద ఎప్పుడూ వాత్సల్యం ఉంటుందండి దైవానుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది కానీ మన ప్రయత్నం ఉండాలి కదా మన ప్రయత్నం లేకుండా అంత దేవుడి గారి మీద పెడితే కనుకనే ఉత్తరే ఆత్మనాత్మానం నాత్మానం అవసాదే ఎవరు ఉద్ధారం వారు చూసుకోవాల్సిందే ఎంత తక్కని పోతావు చూడండిది చాలా మంది సోమరుడుగా ఉండి అంత దేవుడు దేవుడు గారు మోక్షం మీరే సప్లై చేసి నా జేబులో పెట్టండి అంటాడండి ఇదండి దేవుడిని అడగాల్సింది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడండి సంగీత విద్వాంసుడు ఆయన అక్కడక్కడ ట్యూషన్స్ ప్రైవేట్ ట్యూషన్ సంగీతం నేర్పి ఇంటికి వస్తూ ఉంటాడండి అదే ఆయన జీవనం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంటికి వస్తాడు భార్య గారు వంటంతా తయారు చేసి భోజనం పెడుతుంది పంపిస్తూ ఉంటుందండి ఈ విధంగా దొరుకుతూ ఒకనాడు మధ్యాహ్నం పన్నెండు అయిందండి భర్త రాలేదండి ఎవరు సంగీత విద్వాంసుడు ట్యూషన్స్కి వెళ్ళాడు ఏదే సంగీతం ట్యూషన్ చెప్పడానికి ఇంటికి పన్నెండు గంటకి రాలేదు ఒంటి గంట అయింది రాలేదు రెండు అయింది రాలేదు పాపం భార్య గారు వంటంతా చేసి కూర్చున్నారు ఎప్పుడు వస్తారా ఈయన అని చెప్పేసి సరిగా రెండున్నరకి తలుపు కొట్టాడండి ఎవరు ఈ సంగీత విద్వాంసుడు తలుపు కొట్టారు భార్య ఏమండి తాళస్యంగా వచ్చారు త్వరగా స్నానం చేయండి అన్న వడ్డిస్తానని చెప్పాను అది భార్య అట్లాగే ఆయన దుడ్డాకి వెళ్ళాడండి స్నానికి అక్కడ ఒక బావి గెలక తాడు అన్ని ఉన్నాయండి బకెట్లు ఏ రెండు బకెట్లు తోడుకుని స్నానం చేశాడు తర్వాత ఏం చేశాడు తెలుసు ఆ పెట్టబోడ మీద కూర్చుని భగవంతుని ప్రార్థన చేస్తున్నాడండి ఏం ప్రార్థన తెలుస్తున్నా ఈ సంగీత విద్వాంసుడు కదండి భారముని దెగదా ప్రభో భారముని దగదా పాంభోజరాగం ఆదితాళం మొదలుపెట్టాడండి ఏమిటి భారీ కాస్తి ఇదేమిటి ఇప్పుడే అకాలం అయిపోయింది ఇప్పుడు సంగీతం మొదలు పెట్టాడు ఏమిటినా పరిగెత్తుకున్నాయి ఏమిటండి ఇది ఎందుకు ఈ పాట పాడుతున్నారు ఈ రాగం ఏమిటి తాళం ఏమిటి అన్న నోర్మై మళ్ళ భారమునీ దేగదా ప్రభో భారమునీ దేగదా ఏమిటి చెప్పండి భారం ఏమిటి చెప్పండి అను చెప్తున్నాను వినో నేను స్నానం చేస్తుంటే ఆ తాడు తెగి బకెట్ బావిలో పడిపోయింది దేవుడా బకెట్ ఎత్తవయ్యా మహానుభావా అని ప్రార్థన చేస్తున్నాను ఓ దేవుడా హారముని ఇదే కదా బకెట్ భార్యకి ఒళ్ళు మండి బకెంటికి వెళ్ళి పాతాళ ధేదం తీసుకొచ్చిందండి పాత ఇనపం ఇది ఉంటుందండి సూదులు సూదులు అది తెచ్చి బావిలో వదిలి చక్కగా బకెట్లు బయటికి లాగిందండి అంటుంది పడండి హారముని ఇది కదా తాను ప్రయత్నం చేసి బకెట్లు లాగాలే కానీ వైకుంఠం నుంచి బకెట్ల కోసం వస్తాడండి దేవుడి గారు చెప్పేనా పని కనుక ఇంత సోమరితనం ఉంటే ఎప్పుడు మానవుడు మోక్షం పొందలేడండి తాను ప్రయత్నం చేయాలి చూడండి మొదట్లోనే శ్రీకృష్ణ పరమాత్మ వార్నింగ్ ఇస్తున్నారు ఉద్దరేత్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఉద్ధారం వారు చూసుకోవాల్సింది అయితే మీరు అడగచ్చు గురువుల సహాయం ఉంది కదా దైవ సహాయం ఉంది కదా తప్పకుండా ఉన్నది ఎంత సహాయం అని వినండి మీరు ఎక్కడైనా ఒక దారికి వెళ్తున్నారండి ఒక రోడ్డు మీద వెళ్తున్నారు రోడ్డు ఇట్లా చీలిందండి రోడ్డు ఇట్లా చీలితే ఏ దారి పోవాలో మీకు తెలియదు అప్పుడు సైన్ బోర్డు ఉంటుందండి సైన్ బోర్డు అంటే అయ్యో ఈ వైపు ఇన్ని మైళ్ళు పోవాలి ఇన్ని కిలోమీటర్లు ఈ దారి ఈ ఊరు ఆ ఊరు అని దాచిపెడతారు చూడు ఆ సైన్ బోర్డు మనకి ఎంత సహాయం చేస్తుంది అద్భుతమైన సహాయం కానీ నడవలసింది ఎవరు చెప్పండి గో దీసే గో తట్టువే ఇటు పోతే నరకం ఇటు పోతే స్వర్గం ఇటు పోతే మోక్షం ప్రయత్నం చేయాల్సింది ఎవరు చెప్ కనుక తాను ప్రయత్నం చేసి గమ్యస్థానం పొందాల్సిందే కానీ వాళ్ళు భగవంతుడు కానీ సద్గురువు కానీ శాస్త్రములు కానీ పెద్దలు కానీ ఉంటారు తెలుసు దే బి లైక్ సైన్ బోర్డ్స్ అది సైన్ బోర్డ్ అంటే ఊరికి డైరెక్షన్ చూపిస్తారు నడవలసింది సాధన చేయవలసింది వీడండి వీడి మనసులో ఉన్నటువంటి మాలిన్యం వీడు పోగొట్టుకోకపోతే గురువులు ఏం చేయగలరు దైవం ఏం చేయగలరు చెప్పండి అందుకనే చక్కని శ్లోకం మొదట్లోనే చెప్పారు ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అవసాదేత్ ఆత్మైవ్యాత్మనోబంధు మన మనస్సుని మన ఇంద్రియాలని జయిస్తే బంధువులు మిత్రులు దగ్గరుంటే ఎంత ఉపకారం చేస్తారో అంత ఉపకారం జరుగుతుంది అట్లా జయించకపోతే ఈ మనస్సుని ఇంద్రియాలు మనం జయించకపోతే శత్రువు దక్కన దగ్గర ఉంటే ఎంత అపకారం జరుగుతుంది అపకారం జరుగుతుంది చక్కని వాక్యం బంధురాత్మా ఆత్మనస్త ఆత్మనాజత అనాత్మనస్థు శత్రుత్వేట శత్రువ శత్రువ ఇంట్లో కనుక శత్రువు ఉంటే ఎంత బాధ చెప్పండి మిత్రుడు బంధువు అనుకుంటే ఎంత ఆనందం కనుక జయించుకున్న ఇంద్రియములు జయం జయించకుండా ఉన్న ఇంద్రియాలకి భేదం అయితేనండి పరమ దుఃఖం అనుభవిస్తాడు ఇంద్రియముల వల్ల మనస్సు వల్ల చదువు ఇప్పుడు రాజాధిరాజు ఒక ఉన్నాడు చక్రవర్తి ఆ గొప్పవాడు కదా శాంతంగా ఉన్నాడు కదా అనుభవిస్తున్నాడు కదా ఆనందం అనుకుంటాం కాదండి అది అసలు విషయం భగవంతుడికి తెలుసు షేక్స్పియర్ తోటి రాస్తాడు అనేజీ లైఫ్ హెట్ దట్ వెర్ సెక్ అన్నాడు కిరీటం పెట్టుకున్నవాడు ఎక్కడ గొడవలు ఉంటాయి అది శాంతి సుఖం అనేది ఎక్కడ ఎవరు తన మనస్సును తన ఇందని జయించారు వాడికి శాంతి ఉంటుందండి శాంతి ఉపనిషత్తులు చూడండి ఎవరికి శాంతి చూడండి నిత్యో నిత్యాం చేతనశ్చేతాం శాంతి ఇతరులకి లేదు ఎవరికి శాంతి బ్రహ్మాండ వ్యాపించిన ఆత్మ తన హృదయంలో ఉన్నదని ఎవరు తెలుసుకుంటారో వారికి మాత్రమే శాంతి తగ్గిన వారికి శాంతి లేదని ఉపనిషత్తులు గంభీరంగా బోధిస్తున్నాయి అన్నది కనుక శాంతిని అనుభవించాలంటే ఇంద్రియముల్ని మనస్సును జయించాలని అది ఆ జయించే పద్ధతి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా బోధ చేస్తున్నారు ఇది ధ్యానం ధ్యాన పద్ధతి మీరు అడగచ్చు ఏమండి మీరు చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాం ఇవన్నీ అభ్యాసం చేస్తున్నాం మంచిదే ఈ ప్రోగ్రెస్ అది ప్రశ్న మీరు ఎన్ని చేయండి ఎంత కాలమైనా చేయండి ఎన్ని జపమైనా చేయండి ఎన్ని ధ్యానాలన్నా చేయండి బట్ దర్ మస్ట్ ఇంప్రూవ్మెంట్ దర్ మస్ట్ బి ప్రోగ్రెస్ ఇన్ అవర్ క్యారెక్టర్ అది లేకుండా ఊరికే సంఖ్య ఇవ్వని సంవత్సరాలు జపం చేశాను ఇన్ని ఎట్లా చెప్పండి భగవంతునికి నేను చెప్పాను క్వాంటిటీ కాదండి క్వాలిటీ దీర్ఘ జీవితం కాదు మనకు కావాల్సింది దివ్య జీవితం నాట్ లాంగ్ లైఫ్ బట్ డివైన్ లైఫ్ అని ఒక సంవత్సరం అనుభవించిన ఆరు నెలలు అనుభవించిన దివ్యమైనటువంటి జీవితం అనుభవించాలని సరే మన శరీరం జడమైనటువంటి శరీరం ఎట్లా తయారు కావాలో తెలుసండి మంత్రమయం మంత్రమయంగా చైతన్య స్ఫూర్తితో ఉండాలండి కేవలం రక్త మాంసముతో కూడినటువంటి శరీరం కాదు మంది మన యథార్థమైనటువంటి స్వరూపం సచిదానందం ఏ ఆ విషయం గనక బోధపడితే ఈ శరీరం ఉంటే అండి తప్పేమీ లేదండి చక్కగా ఏదో నిత్య కార్యక్రమాలు చేసుకోవచ్చును కన్ను చూడవచ్చును చెవి వినవచ్చును కాలు నడవచ్చును అన్ని పనులు చేయవచ్చు కేవల ఇంద్రియములు అంటారు చూడండి కాయేన మనసాబుద్ధి కేవలైరింద్రియిన కర్మ కుత్మశుద్ధయే మహనీయులకి అజ్ఞానికి భేదం ఏమిటో చూడండి ఇద్దరు పనులు చేస్తారు కానీ మహనీయులు కేవలే ఇంద్రియములు అంటే అండి అనటాచ్డ్ దాంతో తగులు కోరండి దాంట్లో విషం తీసేస్తారు ఇంద్రియముల్లోనూ మనస్సులో విషం లాగి దాని చేత పని చేయించుకుంటారు చూడండి ఇప్పుడు చూడండి దొంగ బయట ఉంటే అందరికీ అపకారం చేస్తాడు కదా జైల్లో వేస్తే చెప్పండి కంబళ్ళు నేస్తాడు ఇంకా వాళ్ళు వార్దంలో ఏం పని చెప్తారో అది చేస్తూ ఉంటాడు అనేట చూడండి బయట వాడిని కొట్టను వీడిని తిట్టను దొంగతనాలు చేయటం ఇదంతా జరుగుతుంది కదా అక్కడ చూడండి కంట్రోల్లో పెట్టుకున్నారు వాళ్ళు దొంగని కంట్రోల్లో పెట్టుకుని దాన్ని ఉపయోగించుకుంటున్నారు అదేవిధంగా ఇంద్రియములు అండి మన్ మన్ని బానిసలుగా చేస్తున్నాయండి హమ్ గులాం బంజాతే హై అది అది పెద్ద యజమానులుగా ఉంటున్నాయి ఉండకూడదండి మనం గ్రిప్లో పెట్టుకోవాలి ఇంద్రియాల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి మహనీయులైనటువంటి వారు కంట్రోల్లో పెట్టుకుని ఇష్టం వచ్చిన పనులన్నీ దాని చేత చూడటం పెట్టడం నడవటం చదవటం ఇవన్నీ చేయించుకుంటాం కానీ ఎటువంటి ఇంద్రియములు విషం లేని ఇంద్రియాలు చూడు కేవలైరి చక్కని శ్లోకం చూడండి కర్మ కురుత్మశు అజ్ఞానికి జ్ఞానికి ఇదే భేదం అండి ఇప్పుడు పావు అండి పావు ఇళ్లలో ఎవరైనా పెట్టుకుంటారా లేదండి నిజంగా అసలు పావు అండి మెత్తగా ఉంటుందండి చూడటానికి సుందరంగా ఉంటుంది కానీ ఒక్కడు ఇంట్లో పెట్టుకోలే కారణం ఏమిటి చెప్పండి దానిలో విషం ఉంది నిజంగా విషం లేకపోతే పొట్లకాయలు అమ్మినట్టు మార్కెట్లో అమ్ముతారండి నిజంగా విషం లేకపోతే చూడండి పావుని ఎవరు దగ్గరికి చేస్తారు ఎందుకంటే దాంట్లో విషం ఉంది అదే విధంగా మనసు మంచిదైన ఇంద్రియంలో మంచిదే విషం తీసేయండి దాంట్లో ఏమిటి విషయం ప్రజోబణం తమోబణం అహంకారం అభిమానం కర్తృత్వం ఇటువంటిదంతా కూడా విషం అండి ఆ విషయాన్ని కనుక తొలగిస్తే జ్ఞానులైన వారు చక్కగా దాన్ని తొలగించుకొని ఉపయోగించుకుంటూ ఉంటారు చూచారా జనక మహారాజు ఆ విధంగా ఉపయోగించుకున్నారండి నిత్య జీవితంలో మహనీయులు కేవలం జడంగా ఉండరండి ఏదో ఒక కార్యక్రమం లోక సేవ ఇదోటి చేస్తూనే ఉంటారు ఈ ఇంద్రియములని వశంలో ఉంటాయండి వాళ్ళకి సరే కనుక శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం చేయాలో పద్ధతి చెప్తున్నారు కొంచెం ఏకాగ్రంగా వినండి ఇది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అండి ప్రాక్టికల్ కోర్స్ భగవద్గీత అనేది వాచా వేదాంతం కాదండి ఇది ఎవరింగ్ ప్రాక్టికల్ ఇప్పుడు కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ విద్యార్థులు చదువుతున్నారు కదా హిస్టరీ అంటే చరిత్ర దానికి ప్రాక్టికల్ కోర్సు లేదండి జాగ్రఫీ దానికి ప్రాక్టికల్ కోర్సు లేదు కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే అండి రసాయనిక విద్య ఇటువంటివి ఉంటే దానికి ప్రాక్టికల్గా లాబొరేటరీ చూడండి ల్యాబోరేటరీ తీసుకుని వెళ్ళి చక్కగా రికార్డు చేస్తారు ఈ యాసిడ్లో ఈ యాసిడ్లో పోస్తే ఈ రిజల్ట్ వస్తుందని చూసారు అదే విధంగా ఈ భగవద్గీత కానీ ఆధ్యాత్మిక క్షేములు కానీ ఇది కేవలం థియరీ కాదండి ఇది ప్రాక్టికల్ కోర్సులో మనం చక్కగా ఉపయోగించుకోవాలని సరే థీరీ ఉన్నప్పటికీ కేవలం ఓకల్తో మనం ఫుల్ స్టాప్ పెట్టకూడదు అండి పుట్ ఇట్ ఇన్ టు ఎవ్రీ డే ప్రాక్టీస్ అది కనుకనే శ్రీకృష్ణ పరమాత్మకి ధ్యానం ధ్యానం అని చెప్పి ఉపన్యాసం చెప్తే కాదు ఆయన విద్య జీవితంలో మెడిటేషన్ ఏమిటో నేర్చుకోవాలి అప్పుడు మనకి ప్రత్యక్షంగా ఈ రిజల్ట్స్ అన్ని కనిపిస్తాయండి భగవద్గీతలో చెప్పిన రహస్యాలన్నీ కూడా ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్త్యయం అర్జున ఇవన్నీ ప్రత్యక్షంగా రుజువు చేసుకోవచ్చా ఇది ఆచరించడం పెద్ద కష్టం కాదు నాయన సుసుఖం ఈజియస్ట్ అంటే మనం ప్రయత్నం చేస్తే ఇది ఒక లెక్క అండి అది ప్రయత్నం చేయటం లేదండి సోమరతనం చూడండి గురువు దగ్గర శిష్యుడు ఉన్నాడండి ఏమో బోధ చేస్తాడు చేస్తాడు చేస్తాడు వాడు ఆచరిస్తే కదండి ఇది వాడు ఆచరిస్తే గురువు చెప్పిన విద్య చక్కగా ఆచరణలో ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది శిష్యుడు కనుక సోమరిపోతుగా బద్దకంగా తమో గుణభూయిష్ఠుడిగా ఉంటే గురువు ఎన్ని చెప్పినప్పటికీ వృధా అండదు ఒక ఆశ్రమంలో జరిగిన విషయం చెప్తున్నాను ఒక శిష్యుడు ఉన్నాడండి వాడు పూర్వజన్మ పూర్వజన్మలో ఏమి తిన్నాడో ఏమో కానీ నల్లమందు తిన్నాడో ఏమో ఈ జన్మలో పరమ సోమరిగా పుట్టాడండి వాడు ఏమి గురువు చెప్పింది ఒక్క పని కూడా సరిగా చేయటం లేదు ఆయన బాధగా ఉందండి ఒకనాడు పొద్దున్నే లేవంగానే శిష్యుడిని పిలిచిన ఆయన పూజ చెయ్యాలి నీ పుష్పాలు పోయిరా నాయన అన్నాడు వాడి వెంటనే చెప్పాను సార్ స్వామి కాలుకు ముళ్ళు గుచ్చుకుంది నేను పొయ్యాలనే ఉన్నది నాకు పుష్పాలు పోస్తాను కానీ ఏం చేసేది కాలుకు ముళ్ళు గుచ్చు అని తప్పించుకున్నాడు అండి నువ్వేం సార్ నేను ముళ్ళు గుచ్చుకుందా నువ్వేం పుష్పాలు పోయేది కూర్చుని గంధం నువ్వర్రా కొంచెం పూజకి కావాలి గంధం స్వామి అడుపులో తెగ తిప్పుతున్నదండి అన్నాడండి అది తప్పించుకున్నాడండి సరే ఏమొద్దు ఆ గేటు దగ్గర కూర్చుని నన్ను కేకాయ్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తల గిర్ర అని తిరుగుతుంది ఈ విధంగా అన్ని పనులు తప్పించుకుంటే గురువు అండి వీడి కనిపెట్టి సరే నువ్వు ఏం పని చేయొద్దు కానీ భక్తులు తెచ్చిన పలహారం ఒక డబ్బాలో పెట్టాను కొంచెం తినరా నాయన అన్నాడండి మీ ప్రతి ఆజ్ఞా ధికరిస్తుంటే నాకు సిగ్గుగా ఉంది ఈసారి తప్పకుండా చేస్తాను వాడు ఏ ముహూర్తంలో పుట్టాడో పరమ తిండిపోతుంది పరమ తిండిపోతుంది ఈ విధంగా పని పనికి దూరంగా ఉండి తిండికి తయారయ్యేటువంటి శిష్యులు ఏం ఉద్ధరిస్తారు చెప్పండి గురువుకి భారభూతంగా ఉంటారండి వీళ్ళు కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని పద్ధతులు ఆచరణాత్మకమైనటువంటి పద్ధతులు చెప్తున్నారు హౌ టు మెడిటేట్ హౌ టు కాన్సన్ట్రేట్ ఏ విధంగా ధ్యానం చేయాలి ఏ విధంగా మనస్సును ఏకాగ్రపరచాలి వినండి యోగీయుం తమాత్మానం రహసి స్థిత ధ్యానం చేసేప్పుడు పబ్లిక్గా కూర్చోవద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ పబ్లిక్ అంటే అండి ఇప్పుడు ఇళ్లలో వరండాలు ఉంటాయండి బయట ఆ వరండాల్లో కూర్చుని ఆ సంధ్యావందనం ఇవన్నీ చేయటం అంత మంచిది కాదు ఎందుకంటే దారిలో అందరూ పోతుంటారు చూస్తుంటారు మనసు అంత ఉంటుంది ఏ వాళ్ళకి విక్షేపంగా ఉంటే ఎట్లా అందరూ చూడాలి నేను సంధ్యావందనం చేస్తుంటే అందరూ చూడాలి ఈ మధ్య ఒక ఆయన సత్యనారాయణ పూజ చేస్తున్నాడండి సత్యనారాయణ పూజ చేస్తూ ఫోటోగ్రాఫర్ని పిలుచుకున్నాడండి ఇది ఆయన పూజ చేయటం తీయటానికి సరిగ్గా పూజ చేస్తుంటే తీవయ్యా ఫోటో అన్నాడు ఆయనే ఉన్నాడు తెలుసిన కెమెరా వంక చూడబాయి అన్నాడండి అప్పుడు సత్యనారాయణని మర్చిపోయి కెమెరా వంక చూచి ఫోటో తీసుకున్నాడు చాలా హోప్లెస్ గా ఉందండి అది దేవుణ్ణి పూజ చేసి కెమెరా చూడటం చెప్పండి దానికి ఏదైనా అర్థం ఉన్నది అదేవిధంగా ఏకాగ్రత లేనిటువంటి ధ్యానాలు పూజలు దీనివల్ల ప్రయోజనం ఏమిటండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ పబ్లిక్ గా కూర్చోవద్దు ధ్యానానికి వరండాలో ఇక్కడక్కడ కూర్చోబాకండి ఎందుకు దారిపోయే వాళ్ళు వీళ్ళంతా చూస్తుంటారండి పబ్లిసిటీ ఎందుకండి మనకి ధ్యానం అంటే మనకే దేవుడికి సంబంధమే కానీ ఇతరులతో సంబంధం లేదండి అది కనుక యోగిమాత్మానం రహస్య రహస్య అంటే రహస్యంగా ఇంట్లో ఏదైనా సెపరేట్ గా రూమ్ మెడిటేషన్ రూమ్ అని చెప్పి రాయండి ధ్యాన అక్కడ ధ్యానం చేసుకోండి ఆ కూర్చోటమని ధ్యానం చేసుకోవటం ఏ కాకి సింగిల్ గా కూర్చో నీ పక్కన ఇంకెవరిని కూర్చో నీ బాక చో ఆఖరికి మీ భార్య గారైనా పక్కన కూర్చోకూడదండి ఎందుకో తెలుసు భార్య పక్కన కూర్చుంటే ధ్యానం చేశాడు ఓం నమస్ ఆ ఉన్నదా పోయిందా ఇటు చూస్తాడండి వాటి తప్పకుండా విక్షేపం కలుగుతుందండి అందుచేత ఏకాకి ఎవరిని కూర్చోబెట్టద్దండి అయితే ఎవండి వాళ్ళు ధ్యానం చేయకూడదు తప్పకుండా చేయండి మీరు లేచిన తర్వాత వాళ్ళని రానిండి అంతే అంతేగాని ఇద్దరు కూర్చోకూడదండి ఏక్ నిరంజన్ దో గడివిడ అన్నాడు ఈ దోలు ఉంటే గడిపెడానండి ఇంకా తీన్ ఉంటే చెప్పడానికిలే కనుక ఏకాకి ధ్యానం చేసేప్పుడు సింగిల్ గా కూర్చోండి చాలు ఎక్కడైనా సరే సింగిల్ గా ఏకాకి పబ్లిక్సిటీ ఎగ్జిబిషన్ ఇదంతా వద్దండి యథ చిత్తాత్మ నిరాశి అపరిగ్రహ ఇక కూర్చునే స్థలం సిద్ధంగా ఊడ్చుకోండి ముగ్గులేయండి ధూపం దీపం ఇవన్నీ చక్కగా వెలిగించుకోండి పవిత్రంగా ఉండాలన్నది అరటిపాడు తొక్కులు నారింజ తొక్కులు ఇవన్నీ ఉండకూడదండి కింద శుభ్రంగా ఊడిచిపారేయాలి శుచవు అంటాడు ఏ ప్రదేశంలో కూర్చోవాలంటే మీరు ఆశ్రమంలో కూర్చోవాలి మఠాల్లో కూర్చోవాలని చెప్పలేదండి గుళ్ళో కూర్చోవాలని చెప్పలేదండి ఎక్కడైనప్పటికీ శుచి శుభ్రమైనటువంటి చోట్లో కూర్చోండి ఎందుకంటే బాహ్యశుద్ధి కూడా చాలా అవసరం అండి అంత శుద్ధి ముఖ్యమైనప్పటికీ బాహ్యశుద్ధి కూడా మనం జాగ్రత్తగా అవలంబించాలి ఏ ఆసనం చేయాలనే ప్రశ్న వచ్చినప్పుడు పతంజలి మహర్షి ఏం చెప్పారు తెలుసండి స్థిర సుఖమాసనం అన్నారు ఏ ఆసనం వేస్తే నువ్వు కదలకుండా చాలాసేపు కూర్చోగలవు ఆసనం జనరల్ గా చెప్పేశారండి అక్కడ ఇక్కడ కూడా ఆసనానికి వచ్చి పెద్ద నొక్కి చెప్ప ఫలాన ఆసనం అని ఏం చెప్పలేదండి చక్కగా మీకు అనుకూలమైనటువంటిది పద్మాసనం శుద్ధాసనం ఇంకా ఏదైనప్పటికీ చక్కగా పద్మాసనం అయితే చాలా గట్టిగా కదలకుండా పట్టేస్తుందండి పద్మాసనం ప్రతిష్టాప్యం ఇక కూర్చునే చోట ఎటువంటి తెలుసు ఎత్తుగా కూర్చోపాకండి నా అత్యుచ్చ్రితం ఇప్పుడు నేను కూర్చున్నాను చూడండి అంత ఎత్తు ఎందుకంటే ప్రారంభంలో కొంచెం ఏదైనా తమోగుణం నిద్ర గణకొస్తే కింద పడతాడండి ఇంత ఎత్తులో ఉంటే కాళ్ళు ఎరుగుతాయండి తప్పదు అంతే మీరు భోజనానికి కూర్చుంటారే పీట అంత ఉంటే చాలు అండి ఎందుకనే కింద పడ్డ కాళ్ళు ఎరగవండి స్థిరమాసన నా చూశ్రి అతి నీచం పల్లం పల్లంగా ఉండే చోట కూర్చోవద్దు ఎందుకంటే నీళ్లు ఈ చీమలు ఇవన్నీ వస్తుంటాయండి పుష్త్తరం ఆ దర్భాసనం వేసుకోండి దాని మీద ఏదన్నా చర్మం ఉంటే పరచుకోండి దాని మీద గుడ్డ వేసుకోండి మెత్తగా ఉండటానికి ఎందుకంటే రెండు గంటలు మూడు గంటలు ధ్యానం చేయాలంటే రఫ్ రఫ్ గా ఉంటే గరుకుగా ఉంటే కొంచెం కష్టం అండి అందులో శ్రీకృష్ణ గారు మూడు చెప్తున్నారు గర్భాసనం దాని మీద ఏదన్నా చర్మం ఉంటే వేసుకోండి దాని మీద గుడ్డ పరుచుకోండి సరే మెత్తగా ఉండటానికి ఇక దాని మీద కూర్చొని తత్రైకాగ్రం మన చిత్తేంద్రియ క్రియ ఇక ఆహార విషయం అతిగా తినవద్దు అంటున్నాడు శ్రీకృష్ణుడు ఎవరైనా ధ్యానం చేయాలంటే తూ మంచిగా తింటే ఏమవుతుంది తెలుసండి బరువు శరీరం మనకి ఊహలోకే రాకూడదండి ఇదివరకు చెప్పినారు మూడు మర్చిపోవాలండి మనం ధ్యానం చేసేటప్పుడు పరగట్టి వరల్డ్ పరగట్టి బాడీ పరగట్టి మైండ్ మూడు ప్రపంచం మర్చిపోవాలి దేహం మర్చిపోవాలి మనస్సు మర్చిపోవాలి మరవాలంటే ఎట్లా ప్రపంచం మరవాలంటే భగవంతుడు మనకి చక్కని ఒక అనుకూలమైనటువంటి ఉపాయం చెప్పాడండి ఏమని తెలుసు రెప్ప కన్ను రెప్ప మోయండి ఈ కంటికి రెప్ప పెట్టాడు ఎంత హెల్ప్ అండి నిజంగా ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయే డోర్ లేదండి ఏ ఇంద్రియానికి తలుపు లేదండి ఈ కంటికి మాత్రం తలుపు పెట్టాడు ఎంత కరుణామేడండి నిజంగా ఈ కన్ను నిమిషానికి ఎన్నిసార్లు కిందకి పైకి పోతుంది కానీ ఇప్పుడు తలుపు నాలుగు సార్లు తెరిచి మూస్తే కిర్రు కిర్రు అంటుందండి ఇదేమిటో ఇన్నిసార్లు తెరిచి మూసుకున్న దీనికి రాముదం కానీ కందిని కానీ ఒకడు వేయడండి వేయవలసిన అవసరం లేదండి ఆ భగవాను యొక్క కరుణ చూడండి అది ఎందుకంటే ధ్యానం చేసాడప్పుడు యు కెన్ క్లోజ్ ది ఐస్ ఎప్పుడు కన్ను మూశాడవ్ ది హోల్ వరణ ఇస్ గాన్ అంటే బకి దృశ్యం ಅಂತین కూడా అదృశ్యం అయిపోతుందండి చూడండి ఎంత సహాయం కనుక ధ్యానం చేసాడప్పుడు ఈ రఫ్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ యువర్ ఐస్ అంటే కళ్ళు మూస్తే నిద్ర రాకూడదండి అది మాత్రం జాగ్రత్తగా చూడండి నిద్ర రాకూడదు అ చిన్న సలహా ఎప్పుడైనా మీరు ధ్యానం చేసేటప్పుడు నిద్ర గనుక వస్తే లేవండి మీరు కంటిన్యూ చేయొద్దండి అట్లాగే నిద్ర కూడా ఊగుతూ భరతనాట్యం ఆడబడకండి లేవండి కొంచెం తన్నీళ్ళతో మొహం కడుక్కోండి చేతు కాళ్ళు కడుపుని కొంచెం తిరగండి ఇటు నడవండి నిద్ర పోగొట్టండి తర్వాత వచ్చి కూర్చోండి అంతేగాని ఈ తమోగుణంగా వస్తే డోంట్ కంటిన్యూ యువర్ మెడిటేషన్ కనుక ఎత్తుగా కూర్చోవద్దు పల్లంగా కూర్చోవద్దు అని చెప్పి ఇక కూర్చునేటువంటి పాశ్చర్ కూడా చెప్తున్నాడు పాశ్చర్ ఏం చేసండి సమంకాగ్రీవం శిరస్సు కంఠం ఈ మొండెం వర్తికల్గా ఉండాలండి వర్తికల్ గా వంకరగా ఉండకూడదు అండి కూర్చోకూడదు కారణం ఏ చెప్తున్నాను వినండి ఈ ప్రతి శరీరంలోనండి నాభి అంటే బొడ్డు కింద ఒక చక్రం ఉంటుందండి ఒక మహాశక్తి ఉంటుందండి అది దాని పేరు ఆ చక్రం పేరు మూలాధారం మూలాధారం అక్కడ అద్భుతమైన ఒక శక్తి బాగా చుట్ట చుట్టుకొని ఉంటుందండి పావు మోస్తరు దాని పేరు కొండలిని కుండలిని శక్తి ఉంటుందండి బొడ్డు మూలాధారం దగ్గర మనం ధ్యానం కనుక చక్కగా చేస్తుంటే అది పైకి పోతుంటుందండి ఏది కుండలి శక్తి ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు వస్తుందండి మధ్యలో ఆరు చక్రాలు ఉంటాయి చూ మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం విశుద్ధం ఆగ్నేయం సహస్రారం సహస్రారం అంటే శరస్సు మీద ఉంటుంది చక్రం చూడండి ఈ బుద్ధుడు నుంచి నెమ్మదిగా కుండలినీ శక్తి ఎట్లా వెనక నాడి ఉంటుంది ఏ నాడి సుషుమ్న వెన్నెముకలో ఉంటుందండి వెన్నెముకుండా ప్రవహిస్తుంది సుషుమ్న నాడి ఆ నాడి గను వంగితే ఈ కొండలిని శక్తి సరిగా ప్రవహించదండి అందుచేత వర్టికల్గా కూర్చోవాలండి వంగి కూర్చోండి వంగితే ఏమవుతుంటే ఈ సుషుముల నాడి వంగిపోతుంది కొండలిని శక్తి పైకి ప్రవహించదు అది కనుక ప్రవహిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయండి ఎప్పుడు ధ్యానంలో కనుక అయితే కొందరు ముసలివాడు ప్రశ్న అడిగారండి నేను ఇట్లా చెప్తుంటే ఏమండి మేము అసలు ముసలివాళ్ళం మా నడువే వంగిపోయింది మేము మమ్మల్ని వర్టికల్గా కూర్చోమంటే ఎక్కడ కూర్చునేది అని అడిగారండి అది ముసలివాళ్ళకి ఏదైనా మినహాయింపులు ఉన్నాయేమో కొంచెం గీత చూడండి అన్నారండి వాళ్ళు అయ్యా గీతలో ముసలి వాళ్ళకు ప్రత్యేక అధ్యాయం ఏం పెట్టలేదు నేను చెప్పింది ఎవరమంతా ఎందుకు పాడు చేశారో కొంచెం ఆలోచించండి అన్నానండి ధ్యానం చేయకుండా ఎవరంతా ఈ రాక్షసులకి ఒక్క చెప్పేసి శక్తులన్నీ ఏది కామక్రోధాది రాక్షసులకి ముసలితనలో నేను ధ్యానం చేయలేనంటే ఎవరిని ఏమంటారు చెప్పండి అయినప్పటికీ మీరు అసలు ముగించకుండా గోడ కొంచెం గోడకు ఏదో ధ్యానం చేయండి అసలు ముగించబాకండి చాలా ఎవరో బాగ్యమనేది గోల్డెన్ ఆపర్చునిటీ అని మీకు చెప్పినాను ధ్యానం చేయటం కానీ విచారణ చేయటం కానీ భగవత్ చింతన చేయటం కానీ బాల్యకాలం ఎవరి కాలం అండి సరి అయినటువంటి అవకాశాలు అండి అవి కొంచెం కష్టం అండి ఎందుకంటే నడు వంగిపోతుంది కంటికి చత్వారం వస్తుంది అనేకం హ్యాండిక్యాప్స్ ఉంటాయండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ చూ వర్తిక సమంకాయ శిరోగ్రీవం ధారయం దృష్టి ఎక్కడ పెట్టుకోవాలి నాసికాగ్రం అన్నారు చూక్కు చివర అన్నారు రేపు ఎనిమిదో అధ్యాయంలో ఏం చెప్తారంటే భూమధ్యం చూడండి భూమధ్యం అంటే ఈ రెండు కళ్ళ మధ్యం అండి బొట్టు పెట్టుకుంటారు చూడండి అక్కడ పెట్టమని దృష్టి చెప్తారు ఇక్కడ ముక్కు చివర అన్నారు మరి కొన్ని గ్రంథాల్లో సహస్రారం అని చెప్తున్నది ఇంకా కొన్ని గ్రంథాల్లో హృదయస్థానం అని ఉంది ఎవరికి ఎట్లా అనుకూలం అట్లా చేసుకోండి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే మనస్సు కదలకుండా ఉండాలి సార్ లు చూడవద్దు ఎంత చక్కగా చెప్పారు కొందరు అండి ఇవన్నీ చేస్తూ దిక్కులు చూడటం అట్లా ఉంచండి ఇతరులతో మాట్లాడుతూనే ఉంటారండి మాట్లాడుతూనే నేను ఒక రెంటో సరిగ్గా భారిక ఆర్డర్ ఏమే అన్నం వడ్డిచ్చు అని ఈ సంధ్యావందలు మొదలు పెట్టాడు ఓం కేశ స్వా అన్నం కొద్దిగా పెట్టు ఓం నారాయణ స్వా అప్పడం తుంచిపెట్టు అంటాడు వాడు ఈ విధంగా చూడండి నాశనం అయిపోతుంది అన్నది ధ్యానం అయితే కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది కనుక తిక్కులు చూడకూడదు మాట్లాడకూడదు ఇదంతా కొంచెం జాగ్రత్తగా అవలంబించాలన్నది అనవలోకయం ఇక ఆహారం ఆహార విషయంలోనండి అతిగా తినవద్దు నాశ్యశతోగోస్తే నేకాంతంశ్న కేవలంగా ఉపవాసాలు చేయొద్దు చూడండి ఎంత జాగ్రత్త కేవలం అసలు మానేటి ఫాస్టింగ్ రోజు తరబడి ఫాస్టింగ్ చేయకూడదండి ఎప్పుడైనా పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి ఉపవాసం ఉండండి సాల్. అంతేగాని దీర్ఘమైన ఉపవాసం శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టం లేదండి ఎందుకో తెలిసినా సరే నాలుగు రోజులు మీరు ఉపవాసం చేశారు ఏం లాభం శరీరాన్ని బాధించేదే కానీ మనస్సు ఏమైనా లొంగిందా చెప్పండి మనస్సు దాంతో ఏం మార్పు లేకుండా శరీరాన్ని బాధిస్తే ఏం లాభం చెప్పండి కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మే పదిహేడవ అధ్యాయంలో దీనికి వచ్చి చక్కగా చెప్తారు నాయన నువ్వు దీర్ఘమైనటువంటి ఉపవాసములు చేయవద్ద కృషింపజేయవద్దు అంటున్నారు కర్షయంత శరీర మాం చేయుంతా అసురులు ఆ విధంగా ఎవరైనా దీర్ఘంగా ఉపవాసములు చేసి శరీరాన్ని బాధ పెట్టారంటే అసురులతో సమానం అన్నారండి శ్రీకృష్ణ పరమాత్మ కనుక హారం అతిగా తినవద్దు కేవలం ఉపవాసములు చేయవద్దు అతిగా నిద్రపోవద్దు కేవలం నిద్ర లేకుండా ఉండకూడదు చూడు రెండు చెప్పారండి ఆహారము నిద్ర ఈ రెండింటి విషయంలో బహు జాగ్రత్తగా డిసిప్లిన్గా ఉండాలండి అర్థమైందండి ఆహారం ఎక్కువగా తినకూడదు అతిగా మానే అసలు మానేయకూడదు నిద్ర ఎక్కువగా పోకూడదు అసలు నిద్ర లేకుండా ఉండకూడదు చూడు యుక్తాహార విహార్య మీడియేషన్ మధ్య తరగతి మోడరేషన్ చూడ మోడరేషన్ మధ్య తరగతిగా ఇప్పుడు దీపం చేతిలాంతర చేతులంతా బాగా పెంచారనుకోండి పొగ పట్టిపోతుందండి తగ్గించారనుకోండి లైట్ ఉండదు మధ్య తరగతిగా ఉంటే రాత్రి చక్కగా వెలుగుతుందండి అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో కొంచెం డిసిప్లిన్ క్రమశిక్షణతో వెలగి మితమైనటువంటి మోడరేట్ గా ఉండాలండి మన మన నియమాలన్నీ కూడా నాట్యు యుక్త ఆహార కర్మసు ఆహార విషయం ఏమిటండి ఉంటే ఏమిటని మీరు అడుగుతారేమో అనుభవపూర్వకంగా చెప్పిన విషయం అండిది ఆహారంలో కనుక ఏదైనా లోపం ఉంటే మైండ్ చెడిపోతుందండి మనసు కనుక చెడిపోతే ధ్యానం కుదరదండి చూచారు తస్మాత్ అన్నమయం మనహ అని తస్మాత్ అన్నమయం మనహ మనస్సు అన్నంతో చేయబడింది కాబట్టి అన్నం శుద్ధంగా ఉంటే గాని మనస్సు శుద్ధంగా ఉండదు అండి కనుక ఆహారంలో నేను నాలుగు జాగ్రత్తలు చెప్పినాను మళ్ళీ చెప్తున్నాను సాత్వికాహారం మితాహారం దైవార్పితాహారం న్యాయార్జితాహారం ఈ నాలుగు విధములుగా అన్నం పవిత్రంగా ఉంటే మన రక్తం శుద్ధమైపోతుంది రక్తం ఎప్పుడు శుద్ధమైందో మైండ్ శుద్ధ మెదడు శుద్ధమవుతుందండి అప్పుడు ధ్యానం చక్కగా జరుగుతుంది కనుక ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ మితాహారమును గురించి చక్కగా చెప్తున్నారండి మితాహారం అంటే ఏమిటని మీరు అడగచ్చు శాస్త్రంలో చెప్తున్న రహస్యం చెప్తున్నాను దౌభాగవు పూరీ మితాహారం యొక్క లక్షణం ఆహారమునకు అవయవం ఏమిటండి కొట్ట ఈ పొట్టని నాలుగు భాగములుగా భాగించండి అన్నాడు ఇది శాస్త్రంలో ద్వవు నాలుగుగా డివైడ్ చేసి డివైడ్ చేయమంటే కొయ్యమని కాదండి ఊరికి ఊహించని అర్థం ద్వవు భాగవు కూరయ్యేదన్న ఈ రెండు భాగం నాలుగు కదా నాలుగుగా డివైడ్ చేయండి పొట్టని రెండు భాగములు అన్నం కూర పులుసు పప్పు చారు మజ్జిగ ఈ వీటితో నింపండి రెండు భాగాలు ఒక భాగం నీళ్లతో నింపండి వన్ ఫోర్త్ ఫార్త్ స్టమక్ ఏమో వీటితో నింపండి వన్ ఫోర్త్ స్టమక్ ఏమో నీళ్లతో నింపండి ఇంకెంత మిగిలింది ఇంకొక పాతిక భాగం ఖాళీగా పెట్టండి అన్నాడు దాంట్లో ఏకండి ఇది పూరయ్యేదన్నోయే ప్రపూరయ్యే మారు ప్రచారార్థం చతుర్థమవశేష మారుంటే గాలి గాలి ఆడటానికి ఖాళీగా ఉంచండి కొద్దిగాలి జరుగుతున్నదా నారాయణ గాలి మాట దేవుడి అసలు నీళ్లకే చోటు ఉండదండి ఆ విధంగా తినిపారేస్తున్నారండి యుక్త ఆహారం శ్రీకృష్ణ పరమాత్మ ఆహార విషయంలో ఎంతో జాగ్రత్త అతిగా తినవద్దంటున్నారండి చిన్న దృష్టాంతం ఒక ఊళ్ళో ఒక తిండి పోతున్నాడు తిండిపోతు వాడు అందరికీ తెలుసు ఆ ఊళ్ళో వీడు తెగ ఒకనాడు ఏం చేసినాడు తెలుసు ఊరు బయట చెట్టు కింద కూర్చొని తపస్సు మొదలు పెట్టాడు అండి ఎవరు ఈ తిండిపోతు అందరికీ వండర్ ఇది తెగ తినేవాడు రోజుకి పదిసార్లు తినేవాడు ఉపవాసం చేస్తూ ఊరు బయట తపస్సు మొదలు పెట్టాడు కారణం ఏమిటో ఎవరికి అర్థం కాలేదండి అక్కడే కూర్చుని బ్రహ్మదేవుని కూర్చొని తపస్సు చేయటం మొదలు పెట్టాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు కొన్నాళ్ళకి ఏమయ్యా ఏదన్నా వరం కోరుకుంటావా అన్నది కాదు నేను వరం కోసం కాదు మిమ్మల్ని ప్రార్థన చేసింది నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది తమ వంటి మహాత్ములు అడగాలని చెప్పి నేను తపస్సు చేసినాను ఏమిటి ఆ ధర్మ సందేహం ఈ సృష్టి అంతా ఎవరు చేశారు అన్నాడంటే నేనే బ్రహ్మదేవుని కదా నేనే చేశారు అన్నాడు మనుషుని ఎవరు సృష్టి అన్నాడు ఈ సృష్టి అంతా నేనైతే మనుషుని కూడా నేనే కదా చేసిందని మనిషి తలకాయ ఎవరు సృష్టి చేశారు అన్నాడు మనిషిని నేనైతే తల కూడా నేనే కదా చేసింది స్వామి క్షమించండి ఒక వాక్యం చెప్పబోతున్నాను ఈ తల మీరు సృష్టి చేశారని కదా తలకాయలో రెండు కళ్ళు పెట్టారు ఆహా ఎంత బాగుంది రెండు ముక్కు రంధ్రాలు పెట్టారు అద్భుతంగా ఉంది రెండు చెవులు పెట్టారు చాలా బాగుంది ఒక్క నోరా ఒక్క నోరా అన్నాడు వాడు సిమెట్రికల్గా ఉండదండి సిమిట్రికల్ గా అన్ని డబుల్ డబుల్గా ఉంది నోరు సింగిల్ ఏమిటంటే అన్నాడు వాడు నా పోటీ తిండి బోతులకి ఎంత బాధగా ఉందో తెలుసండి రెండు చేతులు ఒక్క నోరు ఉంటే రెండు నోరులు ఉంటే రెండు చేతులు ఇట్లా ఇట్లా లేపచ్చు అని బ్రహ్మదేవుడితో అంటే బ్రహ్మదేవుడు చివాట్లు పెట్టాడు ఊరి బుద్ధి తక్కువ నాకు అంత తెలియదు తక్కువ నాకు చుట్టి చేసాడు ఇప్పుడు నేను ఇది ఆలోచించాను అన్ని డబుల్ డబుల్ గా పెట్టే నోరు మాత్రం సింగిల్ గా పెట్టే కారణం ఏమిటి తెలిసినా ఒక్క నోరు ఉంటేనే చెడవాగుడు వాగుతున్నారు మానవుడు కనుక రెండు నోరు కనుక పెడితే ఇంకా చెప్పాలన్నా చెప్పండి ఎక్కువగా తింటారు ఎక్కువగా వాగుడు వాగుతారు ధ్యానం కుదరదు అని చెప్పి ఉద్దేశంతో అన్ని రెండు రెండుగా బట్టి ఒక్కడి పెట్టారు సిమెట్రీ లేదనుకోండి సిమెట్రికల్ గా ఉండాలంటే రెండు నోరులు ఉండాలి సిమెట్రికల్ గా లేకపోయినప్పటికీ నేను ఒక ఉద్దేశం చేత చేసినాను అతి వాగుడు వాగడకూడదు చూడండి ఊరికే అతి భాష పనికి రాదండి రెండవది అతిగా తినగూడదు చూడండి మిత భాష అని నేను ఉద్దేశం మనసులో పెట్టుకుని నేను చేశానయ్యా అన్నారు ఎంత చక్కని జవాబు చెప్పారు ఇది ఆశ్చర్యం కదండి అన్ని కంట్లో ఈ తలకాయలు అన్ని రెండు రెండు పెట్టి ఒక్క నోరు పెట్టాడు ఏమిటండి దీనికి కారణం ఏమిటంటే మితాహారం మిత భాషణ భగవానుడు మన ఉద్దేశించి ఒక్కటిగా పెట్టాడు కారణం ఏమిటంటే అయ్యా ఎక్కువగా ఊరికి అతివాగుడు వాగద్దండి మౌనం ఎంతవరకు మితంగా మాట్లాడేవాళ్ళో అంతవరకు మాట్లాడాలి ఎంతవరకు భోజనం ఆ శరీరానికి అవసరమో అంతవరకు ఆహారం తీసుకోవాలి ఈ ఆహార విషయంలో సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం వినండి దీనికి రెండు ఇంద్రియాలు ఉన్నాయండి శుద్ధి చేశారు అన్నాడు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 సిమిట్రికల్గా ఉండదండి సిమిట్రికల్గా అన్ని డబుల్ డబుల్గా ఉండి నోరు సింగిల్ ఏమిటంటే అన్నాడు వాడు నా పోటీ తిండి పోతులకి ఎంత బాధగా ఉందో తెలుసు రెండు చేతులు ఒక్క నోరు ఉంటే రెండు నోరులు ఉంటే రెండు చేతులు ఇట్లా ఇట్లా లేపచ్చు అని బ్రహ్మదేవుడితో అంటే బ్రహ్మదేవుడు చివాట్లో పెట్టాడు ఓరి బుద్ధి తక్కువ నాకు అంత తెలివితే తక్కువ నాకు చుట్టి చేసేటప్పుడు నేను ఇది అన్ని డబుల్ డబుల్గా పెట్టి నోరు మాత్రం సింగిల్ గా పెట్టే కారణం ఏమిటి తెలిసినా ఒక్క నోరు ఉంటేనే చెడవాగుడు వాగుతున్నారు నాడు కనుక రెండు నోరులు కనుక పెడితే ఇంకా చెప్పాలన్నా చెప్పండి ఎక్కువగా తింటారు ఎక్కువగా వాగుడు వాగుతారు ధ్యానం కుదరదు అని చెప్పి ఉద్దేశంతో అన్ని రెండు రెండుగా పెట్టి ఒక్కడే పెట్టారు సిమిట్రీ లేదనుకోండి సిమెట్రికల్ గా ఉండాలంటే రెండు నోరులు ఉండాలి సిమెట్రికల్ గా లేకపోయినప్పటికీ నేను ఒక ఉద్దేశం చేత చేసినాను అతి వాగుడు వాగడకూడదు చూడండి పనికి రాదది రెండవది అతిగా తినకూడదు మిత భాష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 ఈ ఆహార విషయంలో సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం వినండి దీనికి రెండు ఇంద్రియాలు ఉన్నాయండి ఆహారానికి ఏమిటి చెప్పండి నోరు పొట్ట సోరీ నాలుక పొట్ట ఈ రెండు ఇంద్రియాలు ఎంత డిఫరెన్స్ తెలుసండి పొట్ట అమాయకం సో ఏవి పాపం అది రుచులు కోరదండి ఏది సరే సరే అంటుంది ఈ నాలుగు మాత్రం డేంజరస్ ఫెల అండి మహాడేంజరస్ ఫెలో మన దానికి ఇష్టమైన రుచి మాత్రమే లోపలికి పోనిస్తుందండి లేదు ఇప్పుడు చూడండి పాలు లేక కాఫీ తాగుతున్నారు చక్కెర తగ్గిందనుకోండి ఇంకా తాగదండి నో అడ్మిషన్ వితౌట్ మై పర్మిషన్ అంటుందండి ఆ పాలు గంట చక్కెర కలిపితే గాని రానిదండి లోపలికి ఈ పొత్తు ఏమిటండి చక్కెర కలపనే కలపని నిండితే చాలండి నిండితే చాలండి కనుక ఎప్పుడు కొత్త మాట వినండి కాని నాలుగు మాట వినద్దండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆహారమును కొద్ది చక్కగా ఇక్కడ ప్రస్తావన చేసినారు విహార్య యుక్త చేష్టస్వప్నావ చూడండి ఇక మనస్సును స్వాధీనపరుచుకునేటువంటి పద్ధతిలో దిగుతున్నారండి ఆహారం నిద్ర జాగ్రత్తగా చూడండి మితాహారం మిత నిద్ర అది దిగుతే మనస్సును కంట్రోల్ ఎందుకు చేయాలనే ప్రశ్న వస్తే మనస్సు చంచలంగా ఉంటుందండి ఇటు ఇటు కదులుతుంటే ఆనందం అనుభవానికి రాదండి సార్ ఎందుకు ధ్యానం చేయాలని అడిగితే కారణం చెప్తాను అర్థం చేసుకోండి అర్థం ఇట్ట ఇట్లా కదిలించండి ముఖం కనిపించదండి చూజా అర్థం ఇట పట్టుకుని ఊరికి కదిలిస్తుంటే ముఖం సరిగా కనిపిస్తుందండి అదేవిధంగా మనసు ఇటువంటి వ్యాసిలేషన్ రెండులమ్మ ఇట్టా ఇట్లా కదులుతుంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మానందం అనుభూతానికి రాదండి అనిపిచ్చారు అదే కనుక ఎప్పుడు నిశ్చలంగా ఉంటుందో అర్థం కనుక నిశ్చలంగా ఉంటే ముఖం ఎట్లా చక్కగా కనిపిస్తుందో అదే విధంగా మన మనస్సును కనుక నిశ్చలంగా పెట్టుకుంటే ఆత్మానుభూతి చక్కగా కలుగుతుందండి అది కానీ మనస్సు నిశ్చలంగా ఉండదే చూ పెద్దలు ఎట్లా వర్ణించారంటే మన శాస్త్రములో మనస్సు కోతి వంటిది అన్నారండి కోతి ఏ జంతువు అయినా కొద్దిసేపు నిశ్చలంగా ఉంటుంది కానీ నారాయణ కోతి మాత్రం ఎప్పుడు కదులుతూ ఉంటుంది అందుచేత కోతితో పోల్చారని మర్కటస్య మనస్సు ఎటువంటిదంటే కోతి వంటిది అన్నారు కొట్టి కోతి కాదండి సురాబానం కళ్ళు తాగిన కోతి నారాయణ మనుషుడు కళ్ళు తాగితేనే టైత ఈ కోతి కళ్ళు తాగిందంటే అసలే చెంచలం ఆ చెంచె ఎక్కడో ఒక లోట తాగేసిందండి ఏ ఊరికి తెగ గంతులు వేస్తున్నదండి చూ తతో వృష్టిక దంశనం అది గంతులేస్తుంటే తేలు కుట్టిందటండి తేలు చూ అసలే కోతి కళ్ళు తాగింది తేలు కుట్టిందండి ఇంక ఎట్లా గంతులేస్తుంది చూడండి తన్మధ్యే భూత సంచారో ఇంతలో దం పట్టిందట్టండి దానికి అయ్యా ఇంకెట్లా ఉంటుందో మీరే ఊహించుకోండి ఎంత చక్కగా కవీశ్వరుడు వర్ణించాడు చూ మర్కటస్య సురాపానం తో వృష్టిక దంశనం తన్మధ్యే భూత సంచారో భవిష్యతి కోతి ఎంత చంచలంగా ఉంటుందో మనస్సు కూడా అంత చంచలం కాబట్టి దీన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేయండి మనస్ అంతర్ముఖం చేసుకోండి శ్రీకృష్ణ పరమాత్మ ఇదేనండి ధ్యానం ధ్యానం అంటే ఇంగ్లీష్ లో ఒక వాక్యం చెప్తున్నాను ధ్యానం అంటే మహనీయులు చెప్తున్నారు క్లోజ్ ది డోర్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది సెన్సెస్ రిటైర్ ఇన్ టు ఎంజాయ్ ది ఇన్లిమిటబుల్ బ్లిస్ దేర్ ఇన్ జ్ఞానం అంటే ఇదన్నది క్లోజ్ ది డోర్ ఆఫ్ ది మైండ్ మనస్సునే తలుపు మూసేయండి ఎందుకంటే ప్రమిదలో మీరు దీపం వెలిగిస్తండి ఇంట్లో ఏమండి కిటికీలో నుంచి గాలి వచ్చింది అనుకోండి తలుపులోంచి ఏమండి ఆరిపోతుంది కదా కనుక ఈ హృదయంలో ఒక దీపం ఉన్నదండి జ్ఞాన దీపం ఆత్మ దీపం ఆ కాబట్టి మనస్సు కిటికీ మూసేయండి అన్నీ డోర్ ఆఫ్ ది మైండ్ తర్వాత కిటికీలు ఏమంటే చెప్పండి విండోస్ ఆఫ్ ది సన్సెస్ అది కిటికీలో నుంచి కూడా గాలి వస్తుంది వాటిని కూడా కొంచెం క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి ఏంటంటే అరికట్టండి అది బాహ్యమైనటువంటి విషయ వ్యామోహములు వాటికుండా ప్రవహించకూడదండి స్టాబ్దం అది దాని పేరు వైరాగ్యం అంటారు అని చాలా సరే రిటైర్ ఉంటుంది ఇన్నర్ ఆఫ్ యూర్ హార్ట్ అది మీరు లోపల గదిలో ప్రవేశించండి ఎంజాయ్ ది ఇన్లిమిటబుల్ బ్లిస్ ఆహా అక్కడ ఉండేటువంటి ఆనందం హాయిగా అనుభవించండి చూడండి బుద్ధుడు దాన్ని అనుభవించడం కోసమే రాజ్యం అంతా వదిలిపెట్టాడని చూడండి రాజ్య సుఖం ఈ సుఖానికి ఎంత డిఫరెన్స్ అవుతుండండి నిజంగా రాజ్య సుఖం గొప్పదైతే బుద్ధుడు ఎందుకు వదలాలి దాన్ని చెప్పండి దాన్ని వదిలేసి తృణం వల్లే వదిలేసి ఇక్కడ హాయిగా నిర్వాణం నిర్వాణం అనేటువంటి మోక్ష పొందినారు ఎందుకు ఇది ఇది కేవలం శాశ్వతమైంది తెంపు లేనిటువంటి ఆనందం దుఃఖ మిశ్రితం కానటువంటిదండి మీరు అడగండి ప్రపంచంలో సుఖం అని ఉన్నది బట్ మిక్స్డ్ విత్ మెజరీ అది ఇట్ ఈస్టెడ్ హ్యాపీనెస్ నాట్ ది ఒరిజినల్ హ్యాపీనెస్ మోర్ అవర్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ మెజరీ దుఃఖంతో కూడి ఉన్నది తెంపుతో కూడి ఉందండి తెంపు కాదు ఇది కొంచెంసేపు దుఃఖం కొంచెంసేపు సుఖం ఉంది ఇది గొప్ప కాదండి మనకేం సుఖం కావాలంటే తెంపు లేని ఆనందం అది ఎక్కడ ఉంది మన హృదయంలో ఉందని చెప్పి పెద్దలు చెప్తున్నారు శ్రీకృష్ణవర్మ నాయన అది గొప్ప లాభం ఈ రోజు అంటే పదం వాడారో చూడండి అది ప్రతి వాడికి ఏం కావాలి చెప్పండి లాభం నష్టం ఎవరు కోరండి ఎవరు ఎవరైనా కోరుతారా దేవుడి గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుడి గారు ఒక అర కేజీ నష్టం ఇవ్వండి ఎవరైనా అడుగుతారా చెప్పండి ఎవ్వరూ అడగరండి అంత లాభం లాభం ఆ లాభానికి కారణం ఏంటో చెప్తున్నారు ఏ విధంగా లాభం వస్తుందండి ఎం లబ్ అపరం లాభం చూడండి లాభం ఇప్పుడు వర్తకులు వర్తకులు ధాన్యం గొప్పగా పోసుకుంటారు కొలుస్తారండి ఇది ఒక మానికితోనో చీరతోనో కేజీతోనో కొలుస్తుంటారండి కొలిచేటప్పుడు సంఖ్య లెక్క కదా ఒకసారి కొలిచిన తర్వాత ఒకటి అని అండండి వర్త కూడా అండు ఏమంటాడు లాభం ఉరుగు ఇంకా మొదలు పెట్టలేదు అప్పుడే లాభం ఆయనకి లాభ దృష్టి అనమాటది ఈ విధంగా లెక్క పెడితే ఒకటి లాభం రెండు మూడు అని ఆరు వరకు వస్తాడండి ఆరు అయిన తర్వాత ఒకసారి కొలిచి ఏడు అని అనడండి ఆరు ఒకటి ఎందుకంటే అనవసరంగా ఎందుకు ఏడవాళ్ళని నాకు లాభం రావాలను ఏడుపు రాకూడదు ఇదండి నష్టం రాకూడదు వర్తకుడు ఎటువంటి అభిప్రాయంతో కొలుస్తున్నాడు చూడండి ప్రతి దీవి కూడా నాకు లాభం రావాలనో దుఃఖం రాకూడదు నష్టం రాకూడదు ఇదే కదా కనుక శ్రీకృష్ణ పరమాత్మ అధ్యున నీకు లాభం కనుక ప్రపంచంలో అనేక లాభాలు ఉన్నాయి ద్రవ్య లాభం సంతాన లాభం అధికార లాభం శరీరం ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటికంటే గొప్ప లాభం ఏమిటి చెప్పండి ఆత్మ లాభం కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే చెప్పటానికి వీలు ఆనందం అన్నది అపరం లాభం మన్యతే నాధిక పొందితే ఆత్మ లాభం ఇతరమైనటువంటి లాభాలన్నీ చల్లరవిగా కొద్దిగానే కనిపిస్తాయో అటువంటి లాభం నాయన నీకు పొందటానికి నేను ఉపాయం చెప్తున్నానంటాడు ఎం లబ్ధ్వరం లాభం మన్యతే నాధికేన గురునాపి విచార్య ఆ స్థితిలో కనుక ఉంటే గురునాపి దుఃఖేన భయంకరమైనటువంటి దుఃఖం వచ్చి మీద పడ్డా చెల్లింపడండినా చూడండి పర్వతం పర్వతాన్ని బాణం పెట్టుకోట్టండి ఏమవుతుంది బాణం ఇరుగుతుందే కానీ పర్వతానికి దెబ్బ తగలదండి ఆ స్థితిలో ఉంటారండి గురునాపి దుఃఖేనా భయంకరమైనటువంటి దుఃఖం వచ్చి మీద పడ్డా కూడా జ్ఞానైనటువంటి వారు చెల్లింపడండి ఎందుకు తెలిసి వారన్నిటికి అతీతమైనటువంటి స్థితిలో ఉంటారండి అది మనలో ఉన్నప్పటికీ ఆ స్వరూపం మానవుడు దాన్ని మర్చిపోయి ఈ కింద స్థాయిలో ఇన్ఫీరియర్ ఇన్ఫీరియర్స్తో సేహవాసం చేస్తున్నాడు అండి ఏమిటి ఇన్ఫీరియర్ చెప్పండి బుద్ధి మనస్సు ఇంద్రియములు శరీరము ప్రపంచము ఇదంత కింద ఉన్నదండి మహాబాహో కామ రూపం దురాసం ఓ వచ్చిన ఆత్మ ఎక్కడ తెలుసు బుద్ధికి సాక్షి ప్రపంచం అంత బుద్ధికి లోబడి మాయ మాయకి లోబడి బుద్ధికి లోబడి ఉన్నది భగవంతుడు మాయాతీతుడు బుద్ధికి అతీతుడు సాక్షి కనుక ఆ స్థితి పోతే ఇంకా ప్రపంచ సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఏం బాధిస్తాయి ఏ వారికి ఏమైనా సంచలత్వం కలుగు చేస్తా లేదనేది కనుకనే అన్నిటికంటే గొప్ప లాభం అని చెప్పారు దానికి ఉపమానం చెప్తున్నారు ప్రమిదలో దీపం గాలి లేనిటువంటి చూడండి యథా దీపం నివాతస్థ ని వాత వాతా గాలి గాలి లేనటువంటి చోట్ల కనుక దీపం పెడితే ఎంత నిశ్చలంగా వెనుగుతుందండి మీరు ఎప్పుడైనా కాళహస్తికి పదండి కాళహస్తికి అక్కడ మూల విరాట్ దగ్గర రెండు దీపాలు ఉంటాయండి ప్రమిదిలో రెండు దగ్గర దగ్గరే ఉంటాయండి అదేమిటో విచిత్రం ఆ లింగం దగ్గర కాళహస్తి మూల విరాట్ లింగం ఉంటుంది చూడండి ఆ లింగం పక్కనే రెండు దీపాలు ఉంటాయండి ప్రమిదిలో ఒకటి పైన ఒకటి కింద రెండు ఒకే చోటు దగ్గర దగ్గరగా ఉన్నప్పటికీ ఒకటి కదులుతూ ఉంటుందండి ఎప్పుడు వ్యాసిలేషన్ ఒకటి నిశ్చలం రెండు దగ్గర దగ్గర నిజంగా కదలాలంటే రెండు కదలాలి లేది దీనికి మహిమ ఏమిటంటే ఇది వాయులింగం అంతే వాయువు ఎక్కడి నుంచో ప్రసరిస్తుందని పెద్దలు చెప్తుంటారండి ఒకటి ఒక్క దీపం మాత్రమే కదులుతుంది ఒకటి నిశ్చలంగా ఉంటుంది అది నేను అనుకుంటాను జ్ఞానికి అజ్ఞానికి భేదం చూపించడానికి ఉందేమో అని నేను అనుకుంటాను చూడండి అజ్ఞాన యొక్క మనస్సు ఫికల్ ఫికిల్ మైండెడ్ ఈ జ్ఞానం యొక్క మనస్సు నిశ్చలం నిర్వికారం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆనందాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినటువంటి చోటు ఉన్నటువంటి దీపం ఎట్లా నిశ్చలంగా ఉంటుందో ఆయన అర్జున ఆ విధంగా ఉండాలి మనస్సు ఇక చూ ఇంతవరకు బాహ్యమైనటువంటి ఏర్పాట్లన్నీ చెప్పినారు ఇక లోపల విషయం మనస్సు బహిర్ముఖంగా పరిగెత్తింది అనుకోండి ఇటు అటు పరిగెత్తింది ఏం చేయాలి మనశ్చంచలం వేరే ఉపాయలు లేదు ఎప్పుడెప్పుడు మనస్సు బయటికి ఎక్కడైనా పోయిందంటే ఆలోచించి వేదాంతాకండి అన్నిటికంటే ముఖ్యమైన సాధన ఏమి తెలుసండి వివేకం డిస్క్రిమినేషన్ మెదడు ఉండాలండి కొంచెం మెదడు లేకపోతే కామన్ సెన్స్ లేకపోతే విచారంలో అన్ని ఫెయిల్ అయిపోతాయండి ఇప్పుడు మనసు పోతున్నది వెంటనే విచిగిపోతున్నావు ఐదు వస్తువులు ఉన్నాయండి ప్రపంచంలో ఐదు మినహా ఇంకోటి చూడండి వశిష్ఠ మహర్షి ఇదే చెప్పారు రామచంద్ర ప్రపంచం అంతా వెతకండి స్వర్గం వెతకండి పాతాళం వెతకండి ఐదే వస్తువులు చూడండి సర్వత్ర పంచభూతాన్ని పంచభూతాలు మీరు ఏ ఊరికైనా వాళ్ళు ఇప్పుడు చూడండి చంద్రుడు చంద్రుడి దగ్గరికి పెద్ద రాకెట్ మీద పోయినారు కదా ఏమున్నది అక్కడ మట్టి పంచభూతంలో మట్టి ఉన్నదండి అక్కడ అంతే ఇంకేయలేదు ఇంకా ఏక్రికడి ఈ పంచభూతంలో ఏదో ఒకటి ఉంటుంది లేకపోతే రెండు ఉంటాయి లేకపోతే ఐదు ఉంటాయి సర్వత్ర పంచభూతాన్ని వశిష్ట మహర్షి రామచంద్రుడు చెప్తున్నారు ఏమైనా దేని మీద మీకు ఆసక్తి దేని మీద ఇంట్రెస్ట్ అన్ని పంచభూతాలు నిప్పు నీళ్లు గాలి ఆకాశం ఉదా దీంతో ఏమిటి అట్రాక్షన్ అని చెప్తాదండి సర్వూతాన్ని షష్టం కించిన్న విద్య పాతాళే భూతలే ఇంటరెస్ట్ నీళ్ల మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా మట్టి మీద ఇంట్రెస్ట్ ఉంటుందా అవన్నీ కలిపేటప్పటికీ ఒక శరీరం ముద్దగా చేసేటప్పటికి ఆహా అట్రాక్షన్ ఎగిరెగిరి పడతాడు శరీరాన్ని చూస్తే శరీరం ఏముంది విడదీయండిది కొంచెం పంచభూతాలు తప్పితే ఇంకేం లేదు అనుకోండి ఉపసారంలో ఏమైపోతుంది శరీరం బూడిద ఒక పిడికడు బూడిద అవుతుందంటే మేలు జీవించినప్పుడు కూడా అంతేనండి కానీ వీడికి అజ్ఞానం వల్ల ఆహా వండర్ఫుల్ ఎంత బాగుంది బ్యూటీ కాంటెస్ట్ బ్యూటీ కాంటెస్ట్ వస్తుంటాయండి అక్కడక్కడ అంద అందాల్లో పోటీలు వస్తుంటాయి ఆ పోటీల్లోనండి గెలిచిన వాళ్ళకి కిరీటాలు పెడతారు వాళ్ళందరికి బహుమతులు ఇస్తారు అంత బాగుంటాయి వాళ్ళకు బిరుదు కూడా మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అని ఇస్తుంటారండి నా సలహా ఏమిటంటే ఆ మిస్ ఇండియాని యాభై సంవత్సరాల ఇంట్లో చూడండి అట్లా మిస్ ఇండియా శరీరం నిశ్చలం కాదు శాశ్వతం కాదండి ఈ అందం అనేది బ్యూటీ స్కిన్ డీప్ అంటాడండి బ్యూటీ మంచిదే బట్ హౌలాంగ్ చెప్పండి శాశ్వతంగా బ్యూటీ కానీ ఒక ఆత్మస్వరూపమేనండి శరీరం కానీ ఇతరమైనటువంటి పదార్థములు కానీ బ్యూటీ అనేది ట్రాన్షియన్ టెంపరీ దాన్ని కూర్చొని లోబడిపోతే ఎట్లా చెప్పండి మనం కనుకనే బ్రెయిన్ అనేది అన్నిటికంటే ముఖ్యం వివేకం వివేకము వైరాగ్యం వైరాగ్యం అంటే ప్రాపంచిక విషయముల గురించి బాగా విచారణ చేయండి మనస్సు ఐదు వస్తువులు లేనండి శబ్ద స్పరిశ రూపరస గంధ ఇంతే కదా ఈ వీటి మీద పరిగెత్తున్నది సరే కూర్చోబెట్టండి మనస్సుని బోధ ఓ మనస్సా ఎన్ని జన్మలు తిన్నావు ఎన్ని జన్మలు తాగినావు ఎన్ని జన్మలు అనుభవించినావు నీకేమైనా తృప్తి కలిగిందా చెప్పండి ఏమైనా ఆనందం కలిగిందా పూర్ణమైనటువంటి సుఖం కలిగిందా జన్మరాహిత్యం సిద్ధించిందా చెప్పండి సరే అన్నీ అనుభవించావు మళ్ళా చస్తున్నావు కదా మళ్ళా పుడుతున్నావు కదా పుట్టుకను చావును అరికట్టేటువంటి విధానం మనకు కావాలండి దీని పేరే జనడ మరణ రాహిత్యం అది అన్నిటికంటే గొప్పది అది లేకుండా ఊరికి తింటూ తాగుతూ ఎగురుతూ తస్తూ కళ్ళు మూసుకుంటే ఏ లాభం చెప్పండి అది పశువులు కూడా అదే విధంగా చేస్తున్నాయి కదా వై షుడ్ యూ వేస్ట్ యూ ప్రెషర్ గోల్డెన్ ఆపర్చునిటీ చెప్పండి ఇటువంటి దివ్యమైనటువంటి దీనికి కారణం మెదడు బ్రెయిన్ ఆ బ్రెయిన్ కనుక వివేకం కనుక లేకపోతే విచారణ లేదు విచారణ లేకపోతే మనసు బయటికి పరిగెత్తుతుంది పరిగెత్తితే ఇక్కడ ధ్యానం జరగదు ధ్యానం జరగకపోతే ఆనందం కలగనే కలగదు కనుక అన్నిటికంటే ముఖ్యం ఏమిటి వివేకం డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది రియల్ అండ్ అన్్రియల్ సత్యము అసత్యమును డివైడ్ చేసేటువంటి చటాశకే మానవుడికి భగవంతుడు ఇచ్చినాడు దాని సదుపయోగం చేయాలి హంస పాలు నీళ్లు గన కలిస్తే హంస అండి పాలు తాగేస్తుంది నీళ్లు వదిలేస్తుంది అండి అదేవిధంగా ఈ ప్రపంచంలో సత్యము అసత్యము ధర్మము అధర్మము నీతి అవినీతి ఏ శాశ్వతము అశాశ్వతము ఇవన్నీ కలిసి ఉన్నాయండి ఇప్పుడు ఈ శరీరంలో కూడా కలిసి ఉన్నాయి ప్లీజ్ డివైడ్ టీ కృష్ణవర మాత్రం ఇప్పుడు కాదండి పదమూడో అధ్యాయం దగ్గర నుంచి అద్భుతమైనటువంటి బోధ చెప్తారండి ఈ డివైడ్ చేసేటువంటి పద్ధతి అది కనుక తెలుసుకుంటే వివేకం ఇక మనస్సు బయటికి పోదండి ఒకవేళ పోయిందనుకోండి దానికి టీ చేయండి బోధ చేయండి దారుణం వై నటి సంసార వ్యాధిని పోగొట్టుకోవోయి మనసా పుట్టి చచ్చుటయందు పురుషార్థమేమి గాయో చింతు మనసా ఈ దైవ కార్యములండి వాయిదా వేయకుండా రేపు రేపు అని చెప్పి చరణ్ చేయకూడదండి ఎందుకంటే ఏం డేంజర్ వచ్చి మీద పడుతుందో ఎవరికి తెలుసండి శరీరం అనేది బుడగ ఎప్పుడు యాక్సిడెంట్ కలుగుతుందో ఎప్పుడు ట్రాజడీ కలుగుతుందో ఎవరికైనా తెలుసినా కనుక ఆ మనస్సుకి ఏం చెప్తున్నారు తెలుసు రేపు రేపు అని చెప్పి దైవ కార్యాలను విరమించబోకము మనసార్యాలను దైవ కార్యాలను అది ఏదైనా మీరు వాయిదా వేయచ్చు కానీ ఈ ధ్యానము తపస్సు దైవ చింతన ఎప్పుడు వాయిదా వేయకూడదు వివేక విచారణ సరే మనస్సు బోధిస్తారు ఏమిటి ఇప్పుడు మనస్సు బయట పోయింది అనుకోండి మనం అర్జున ఎప్పుడెప్పుడు మనస్సు బయట పోతుందో ధ్యానంలో అప్పుడప్పుడు ఏం చేయాలి విచారణ చేత లోపలికి తీసుకురాని ఏమిటి విచారణ మనస్సును బోధ చేయాలి ఓ మనస్సా ఇది కొత్త కాదు కదా ఇన్ని జన్మలో తిన్నావు కదా నీ ఏమన్నా సాటిస్ఫై అని చెప్పేది అడగాలని ఈ విషయ భోగముడు ఎన్ని అనుభవించినా సంతృప్తి ఉండదండి నో సాటిస్ఫాక్షన్ హోరా ఒక మహారాజు ఉన్నాడండి వారి పేరు మీకు తెలుసు యయాతి యయాతి అనే మహారాజు ఎవరవంత సుఖాలు అనుభవి రాజ్య సుఖాలు అనుభవించాడు కానీ ముసలివాడే ముసలివాడైపోతే శరీరం కృషించిపోతున్నదండి పళ్ళు ఊడిపోతున్నాయి కంటికి చత్వారం వస్తున్నది కానీ కోరికలు తగ్గలేదండి ఎవరికి ఏ యాతిరాజుకి కోరిక ఆయనకే కాదండి ఏ తాతగారికి అయినా శరీరం కృషిస్తుంది కానీ కోరికలు కృషించవండి ఒక ముసలాయనండి ఇదివరకు మేము అపక్వాహారం భోజనం చేసేవాళ్ళండి అంటే అన్నం లేదు పన్నెండు సంవత్సరం న్యాచురల్ డైట్ అంటే అంటే కొబ్బరికాయ ముక్కలు గోధుమలు పెసలు ఇవి తీసుకుంటే కొబ్బరి ముక్కలు మధ్యాహ్నం కోసుకుంటూ భోజనానికి తీసుకుంటే ఒక ముసలాయన్ వచ్చాడండి ముసలాయన్ వచ్చి కూర్చుంటే ఇక మర్యాద చేయద్దు నేను కొబ్బరి మొక్కలు కూర్చు తాతగారు రెండు కొబ్బరి మొక్కలు తినండి అంటే నవల్లేను అన్నాడు గాని తినను అని అనలేదండి నవల్లేను అన్నాడు పళ్ళు లేవు కాబట్టి వద్దన్నాడు పండ్లు ఉంటే రెండు చెప్పలు ఖాళీ చేస్తాడండి తాతగారి కోరికలు చావండి ఈ మధ్య ఒక ముసలాయన్ని ఎవరో అడిగారటండి తాతగారు పెళ్లి చేసుకుంటారా అని ఎవడిస్తాడు పిల్లని అన్నాడే గాని చేసుకోను అని అనలేదండి ఇట్లా ఉంటుందండి కనుకనే జయానికి ముసలితనం వచ్చింది కానీ కోరికలు తగ్గలేదండి అప్పుడు ఏం చేసినాడు తెలిసింది తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు గురువు గారు పాహి మాం పాహి ఏమిటయ్యారు మోక్షం మోక్షం కాదు యవనం పూర్తి ముసలితనం వచ్చింది మీ యొక్క అనుగ్రహం వల్ల ఇంకొక యవ్వనం ఇంకొక యవనం దయచేయండి మళ్ళీ నేను సుఖాలు అనుభవించాలి ఓ మాటలు మాట్లాడబాక బ్రహ్మదేవుడే సృష్టిలో డబుల్ యవ్వనం ఎవరికి ఇవ్వలేదు నేను ఎక్కడి ఇస్తాను నీకు అందరికీ సింగిల్ సింగిల్ యవ్వనమే కానీ డబుల్ స్వామి మిమ్మల్ని గురువుగా చేసుకుంటే ఇదేనా మాకు ప్రతిఫలం మీ తపస్శక్తిని వినియోగించి ఇంకొక యవ్వన ఉండదు అట్లా ఇవ్వనం కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక వరం ఇస్తాను ఎవరైనా యువకుడు తన యవ్వనో నీకిచ్చి నీ ముసలితనం వాడు తీసుకోవడానికి అంగీకరిస్తే ఈ ట్రాన్స్ఫర్కి ఒప్పుకుంటాను అన్నాడండి అర్థమైందండి ఎవడైనా యువకుడు తన ఎవరూ ఈయనకిచ్చి ఈయన ముసలితనం తీసుకోవటానికి అంగీకరిస్తే ఈ ట్రాన్స్ఫర్కి నేను ఒప్పుకుంటాను అన్నాడు ఏంటండి ఎవరో ఒకరిని ఒప్పిస్తానన్నాడు సరే తధాస్తు అన్నాడు ఎవరు శుక్రాజ్య ఆయన వరప్రభావం చేతడి ఈనాడు పోతూ పోతూ ఒక యువకుడు అండి యువకుడు బాగా తిట్టంగా ఉన్నాడు ఏమండి యువకుడు గారు మీ ఎవరం నాకిచ్చి నా ముసలితనం తీసుకుంటావా అని అయ్యా అడిగితే నోరు మోసుకునే అవతల బద అన్నాడండి వాడు ఎవడండి ఇచ్చేది మీ సికింద్రాబాద్లో అడిగి చూడండి రేపు ఎట్లా ఉంటుంది కదా ఒక్కడ ఒప్పుకోడండి ఒక్కడ ఒప్పుకోడు పళ్ళుడిపోయిన నోరు ఎవరికైనా కావాలండి చెప్పండి కనుక ఈ బాధపడుతున్నాడు ఎవరు ఒప్పుకోలేదండి ఆఖరికి సొంత కుమారుడు ఉన్నాడు అండి సొంత కుమారుడు గురూరవుడు ఏ వాడి దగ్గరే నాయన నీ ఎవనో నాకిచ్చి వాడు మంచి ఎవరంలో ఉన్నాడు నీ ఎవనో నాకిచ్చిన ఆ మొసలు ఆయన పితృభక్తి అమితమైన పితృభక్తి అట్లాగే అంగీకరించాలి శుక్రాచార్య యొక్క వరప్రభావం చేతండి ఇది మార్చుకున్నాడు మళ్ళీ ఎవరం వచ్చింది మళ్ళా మొదలు పెట్టాడండి ఓ దొరిక లిస్ట్ రాసుకున్నాడు నాకు గనక యవనం వస్తే ఈ సుఖం ఈ సుఖం అనుభవిస్తాను మళ్ళీ సుఖాలన్నీ అనుభవించాడు కానీ ఎంత కాలం అండి మళ్ళా ముసలితనం వచ్చేసిందండి మళ్ళా వార్తకి వస్తే లోకానికి ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి గంభీరమైనటువంటి కామ్యతి ఓ చెరువుడారా మీరంతా ఒక్క యవనం నేను రెండు యవనాలు అనుభవించి చెప్తున్నటువంటి అనుభూతి మీరు నమ్మండి కోరికలు అనుభవిస్తే తగ్గనే తగ్గవు అన్నాడు అంటుంది ఇటువంటి గంభీరమైన వాక్యం ఎవరైనా రెండు యవనాలు ఇంతవరకు అనుభవించారా లేదు కదా అనుభవించినటువంటి జయాతి చెప్పినటువంటి స్టేట్మెంట్ మనకి ప్రమాణం ఎన్నైనా అనుభవించండి దానికి ఉపమానం హవిషా పృష్టవర్తే వాత నిప్పును తల్లార్చాలంటే నీళ్లు పోయాలి కానీ ఒక ఆయన ఏం చేశాడు తెలుసండి నెయ్యి పోశాడండి నెయ్యి నిప్పును చల్లార్చాన్ని ఒక డబ్బా నెయ్యి పోశారు ఏమవుతుంది విఘునీకృతంగా వృద్ధి అయిపోతుంది అదే చెప్తున్నాడు హిషాయా నిప్పుని నెయ్యి చేతి ఎవరైనా చల్లార్పగలరా అదే విధంగా కోరికలు అనుభవిస్తుంటే తగ్గనే తగ్గగానే వృద్ధి పొందుతాయి అన్నారు చూడండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ విచారణ చేయమంటున్నారు చదువులం అని ఏ విధంగా సాధన చేయాలో చక్కగా పద్ధతి చెప్తున్నారు కొందరండి హడావుడిగా ఏమిటో వైరాగ్యాలు బుద్ధి అన్ని వదిలిపెట్టి ఏకాంతానికి పోయి ఇట్లా చేస్తుంటే కృష్ణ పరమాత్మకి ఇష్టం లేదండి స్లో అండ్ స్టడీ ఈ ఆధ్యాత్మిక విషయంలో ఎంత శాంతంగా ఊరికే మత్తుగా కాదు గంభీరంగా ఈ కార్యక్రమాలు తొందరపడపా ఇంగ్లీష్ లో ఒక వాక్యం ఉంది హేస్ హడావుడు పడి నాశనం చేసుకోబాక ఉరితాడు ఉరితాడు విప్పాలంటే తొందర పడితే ఇంకా గట్టి పడుతుందండి నెమ్మదిగా విప్పుకోవాలండి అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆధ్యాత్మిక విషయము శాంతంగా గంభీరంగా తొందర పడ్డారనుకోండి అంత నాశనం అయిపోతుంది ఎప్పుడు ఎక్స్ట్రమిటీస్ డోంట్ బోట్ ఎక్స్ట్రమిటీస్ అతి సర్వత్ర అన్నట్టు దేంతో అతిగా ఉండకూడదండి కొందరు ఈ ఇళ్లలో ఏదో ఒక కలహాలు వచ్చి ఏమొచ్చో పరిగెత్తుకుని వస్తారండి ఆశ్రమాలకి ఎక్కడికి పోయి ద్వారకా నాథు ఈ పుణ్యక్షేత్రాలకి పోతుంటారు మనస్సు ఏమైనా నిలుస్తుందా చెప్పండి ఆ విధంగా తొందర పడకూడదండి గృహస్పాక్షంలో ఉండి చక్కగా అక్కడ క్రమశిక్షణ బుద్ధుల్ని లేవటం ఏదో చక్కగా ధ్యానం చేయటం ఈ ఇటువంటి నియమాలన్నీ వీళ్ళ దగ్గర బాగా ఆచరించాలండి తొందరపడే వైరాగ్యం కూడా ఏమో తాత్కాలికమైన ఇటువంటి ఎమోషన్స్ ఇది ఎమోషన్ అండి వైరాగ్యం కాదు ఆవేశం ఈ ఆవేశములతో కనుక పోయినారా మనస్సు అక్కడ అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ శనై శనై ఒక మోటార్ కారు కొన్నాడు మోటార్ కారు కొన్నాడు అది కొత్తది కాదండి సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ మోటార్ కారు కొన్నాడు దాన్ని చూడటానికి ఆయన స్నేహితుడు వచ్చాడండి స్నేహితుడు వచ్చి కారంతా తిరిగాడు ప్రత్యక్షం ఏమయ్యా ఇంత డబ్బు ఖర్చు అసలు విషయం లేదే దీంట్లో అన్నాడు అసలు ఇన్స్ట్రుమెంట్ లేదు ఏమిటి అన్నాడు స్పీడ్ ఆ మీటర్ కారు పోతుంటే ఎంత స్పీడ్లో పోతుందో ఆ మీటర్ లేదండి దాంట్లో ఏమయ్యా ఇంత ఖర్చు అసలు విషయం స్పీడ్ ఎంత పోతుందో తెలియాలి కదా మరి అది లేకుండా అనుకున్నాదేమిటంటే మాకు కొన్ని కొండ గుర్తులు ఉన్నాయ్యా కారు పోతుంటే గుర్తులు ఉంటాయి మాకు ఎంత స్పీడ్ ఏమిటి ఆ గుర్తులు అన్నాడు కారు పోతుంటే తలుపులు దడదడ కొట్టుకుంటే నలభై మైళ్ళ స్పీడ్ ఎట్టండి అది బాడీ అదురితే అరవై మైళ్ల స్పీడ్ అట్లా మొత్తం కారంతా కిర్రు కిర్రు గనుక అంటే డెబ్బై మైళ్ళ స్పీడ్ అట్టండి చక్రాలు ఊడితే ఫుల్ స్పీడ్ అట్టండి అది శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చక్రాలు ఊడే స్పీడ్ పెట్టబాకయ్యా మహానుభావ ఎంత స్పీడ్ పెట్టి చక్రాలు ఊడకూడదు పరిగెత్తే మనస్సుని బాగా బోధ చేయండి బోధ చేసి ఉపసంహ దాని పేరు ప్రత్యాహారం లోపలి తీసుకొచ్చి మళ్ళా ఆత్మలో స్థాపించలేదు ఆత్మ సంస్థింతే ఈ ఆత్మ స్థాపించిందా ఇతరమైన ఏ సంకల్పములు మనస్సుకి రాకూడదండి ఒకవేళ వస్తే విచారణ చేసి పాలద్రోళ్ళండి అంతే ఇంకా వేరే దారి లేదు ఈ విధంగా చెప్తూ ధ్యానాన్ని ఇప్పుడు చూడండి అద్భుతమైనటువంటి ఒక సిద్ధాంతం అర్జున ఈ ధ్యానాలు చాలా మంది చేస్తారయ్యా ఇది ఒక పెద్ద విషయం కాదు ధ్యానం అయిన తర్వాత నిత్య జీవితంలో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదండి శ్రీకృష్ణవరమాత్మ చాలా మంది ఏదో ముక్కు మోసుకున్నావు కళ్ళు మోసుకున్నావు ధ్యానం చేస్తున్నారు చేస్తున్నారు కానీ బయటకు వచ్చిన తర్వాత కూర్చోండి పూజామందిరాలు అందరు ఎట్లా ఉంటారు తెలుసు అవతరించిన దేవుడు అవతరించిన మూ దేవుడుగా ఉంటారండి విభూతి పెడతారు రుద్రాక్షములు వేస్తారు అంత బయటకు వస్తే వాడిని తిట్టడం వీడిని కొట్టడం అరవటం కరవటం ఈ విధంగా మారిపోతున్నాడు అది శ్రీకృష్ణ పరమాత్మ గమనించి ఆయన అర్జున బయట ఎట్లా ఉండాలో తెలిసిన సర్వజీవులు ఒకే స్వరూపం అనే భావన కలిగి ఉండాలి ఎవరిని దూషించవద్దు ద్వేషించవద్దు అపకారం చేయవద్దు హింస చేయవద్దు సర్వభూత సమాత్మానం సర్వభూతాని ఈ క్షతే యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శన సమదర్శనం ఎంత చక్కగా బోధిస్తున్నా వ్యవహారం అనేది అయ్యా వ్యవహారం అనేది ప్రత్యేకంగా ఒకటే అనుకోబాక అది కూడా ధ్యానమే భగవద్గీత చెప్పేది ఏమిటంటే ధ్యానం అంటే కొద్దిసేపు కూర్చోవడం కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిటేషన్ మీరు ఏ ఏ కర్మ చేసినప్పటికీ దైవ భావంతో చేయండి విష్కామ భావంతో చేయండి దానికి ఆ గొప్పతనం ఏమిటంటే పవిత్రమైనటువంటి హృదయం కలిగి ఏమండి వ్యవహారం చేసినప్పటికీ అదంతా ధ్యానం కింద సమానం అని లోకాన్ని ధరించడానికి మహనీయులు ఎంత సేవ చేస్తున్నారు వాళ్ళు ముక్కు మూసుకునే ఒక చోటు కూర్చోలేదు అంత మాత్రం చేత వాడిని తక్కువని అనుకోబాకండి వసుధైవ కుటుంబకం ప్రపంచం అంతా వారి కుటుంబం అండి వారి సేవ చేస్తుంటే అది కూడా నారాయణ సేవ అని చెప్పి వారు అనుకుంటారండి అందుకే కేవలం ధ్యానం అంటే కూర్చోటం అనుకోబాకండి ఏ కార్యం చేసినాకర్మ కరోధనం చేసినప్పటికీ దైవ భావంతో కనుక చేస్తే అది ధ్యానం కింద మారిపోతుందండి ఇంగ్లీష్ లో చక్కని వాక్యం వీ షాల్ బి జడ్జ్ నాట్ బై ది క్రీజ్ వై ప్రొస్ ఆర్ ది లేబుల్స్ we read or the slogans we shout but by the work the industry the sacrifice the honesty and the purity of character mana jati valla gopatanam raadu mana uruke shouts ante slogans <laughs> halavanu varki jai halavanu varki jai ani chepte gopatanam kaadu akada mana character mana morality mana honesty mana tyagam idi anthe kante chaala mukhyam na chodandi కనుక వ్యవహారంలో ఇవి కనుక లేకపోతే హోప్లెస్ గా దిగజారిపోతాడు ఏమో అందరూ విమర్శ చేయడానికి అవకాశం ఉంటుంది ఏమండి ఏమో పెద్ద విభూతులు పెట్టారు నామాలు పెట్టుకున్నారు ఏమో ధ్యానం అని చెప్పారు మేము ఎంతో సేవ చేస్తున్నాం మేము బొట్టు పెట్టలేదు ఏం పెట్టలేదు గుడికి వెళ్ళలేదు మేము ఎంతో సేవ చేస్తున్నాం ఒక ప్రాణి మీద దయ చూదిస్తున్నాం మీరు ఇన్ని ధ్యానాలు చేసినప్పటికీ ఒక ప్రాణికి మంచినీళ్ళు పోస్తున్నారా ఒక ప్రాణికి గంజి పోసారా అని చెప్పి నిలదీసి అడుగుతున్నారు కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఆయన నీవు ధ్యానం చేయి బయటకు వచ్చిన తర్వాత నిత్య వ్యవహారంలో ఎట్లా ఉండాల్సి ఇతరులను మీ వలె చూసుకో ఆత్మౌపమ్యైన సోదరుని వలె చూడని చెప్పలేదండి ఇదండి ఇక్కడ విశేషం చాలా మంది చెప్తున్నారు కూర్చోండి ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో ఒక పెద్ద క్రాంతి వచ్చిందండి రెవల్యూషన్ రెవల్యూషన్ వస్తే మూడు సిద్ధాంతాలు అమలు పెట్టారండి ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ సమత్వం సోదరత్వం స్వాతంత్ర్యం ఈ మూడు సిద్ధాంతములు వాళ్ళు పట్టుకున్నారండి అవలంబించారు సోదరత్వం అనే దానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు కృష్ణ పరమాత్మ సోదరత్వానికి ఇవ్వలేదండి కారణం సోదరుడు సోదరుడు అక్కడక్కడ కలహించుకుంటున్నారండి మరి సోదరత్వం సిద్ధాంతం ఎంత అవుతుంది కనుక నీ వలే చూసుకోవచ్చు యువర్ నైబర్ నాట్ యాజ్ యువర్ బ్రదర్ బట్ యాజ్ యువర్ సెల్ఫ్ అది నీ పక్కింటి నీ వలే చూసుకో నీ సోదరుల వలె కాదు ఎందుకంటే సోదరుల మీద అంత పూర్తి భావం ఉండదు అండి అది తన మీద అయితే బాగుంటుంది ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్చిన సుఖం వా దుఃఖం పరమో ఎంత చక్కని సిద్ధం మీ వలె చూసుకో అర్చున తన మీద ఎవరికి ద్వేషం ఉండదండి ప్రతి తన మీద ప్రేమ ఉంటుంది దానికి ఆత్మౌపమ్యం ప్లీజ్ అండర్ ఈ శ్లోకం బాగా కంటస్థం చేయండి ఈ అధ్యాయం యొక్క సారవంతా దీంతో ఉంది నిత్య జీవితంలో మనం ఎట్లా మెలగవల్నో భగవద్గీత చక్కగా నిర్ధారణ చేసుకున్నదండి ఏ ప్రాణిని మనం చూసినప్పటికీ తన వలె ఇతరులకి ఏమి చేస్తే వారికి బాధ కలుగుతుందో ఆ పని మీరు చేయబాకండి ఎందుకంటే నీకు బాధ కలుగుతాను నీకు లేదు కదా మరి ఇతరులకు ఎట్లా నీకు అన్నం పెడితే నీకు ఆనందం కదా అట్లాగే ఒక ముద్ద వాడికి పెట్టండి నీకు చలిగా ఉంటే దుప్పడి కప్పుకుంటే నీకు ఆనందం కదా ఒక ప్రాణికి వస్త్రదానం చేయి హెల్త్ హంగ్రీ విత్ ఫుడ్ ఆకలికి అన్నం ఇవ్వటం బాహు అయిన వారికి నీరు ఇవ్వటం దిగంబరంగా ఉన్న వారికి వస్త్రం ఇవ్వటం అధ్యానంలో ఉన్న వారికి ఏదన్నా తెలుసుంటే కొంచెం జ్ఞాన ప్రసాదం చేయటం ఇదండి మనకు కావాల్సింది ఇది యథార్థమైనటువంటి సేవ ఇది మర మీద మనం చూపగలిగినటువంటి అమూల్యమైనటువంటి సహాయం అనేది ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మౌపన్యత్వం బోధించారు అందరికి అర్థమైందండి వచ్చిన దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది ఒక ఇంట్లోనండి అత్తగారు కోడలు గారు ఉన్నారండి కోడలకంటే ఇటీవలనే పెళ్ళయిందండి కాపరానికి వచ్చింది కోడలు ఇంట్లోనండి అత్త కోడలికి అత్తకి పడలేదండి అభిప్రాయ భేదాలు వచ్చింది ఇద్దరు కలహించుకుంటున్నారు అప్పుడప్పుడు యుద్ధాలు తీవ్రంగా జరుగుతున్నాయండి ప్రతి యుద్ధంలో కోడలు గెలుస్తున్నదండి ప్రతి యుద్ధంలో కోడలు గెలిచేస్తున్నది అత్త ఓడిపోతున్నదండి ఒక యుద్ధంలో కంప్లీట్ గా ఓడిపోయిందండి ఎవరు అత్తగారు అప్పుడు కోడలు అండి అల్టిమేటమ్ ఇచ్చిందండి నా శాసనం చంద్ర శాసనం అత్తగారు ఇంట్లో ఉండకూడదు మీరు దయచేయండి బయటికి దయచేయండి అని చెప్పి ఆర్గ్ఞండి ఎవరు కోడలు అత్తగారు ఓడిపోయింది కదా దండం పెట్టి అంటున్నది కోడలు గారు నువ్వు గెలిచావు నేను ఓడాను నువ్వు వెళ్ళమన్నావు తప్పక వెళ్లాల్సిందే తప్పకుండా వెళ్తాను కానీ ఒక చిన్న అభిలాష చిన్న అభిలాష ఏమి లేదు నీకు ఇటీవలనే పెళ్ళయింది కదా నీకొప్ప మారుడు పుడితే వాడి ముఖారవిందను దర్శించి పోతానమ్మా తప్పకుండా వెళ్తాను కొడుకు పుట్టే వరకు కొంచెం ఆగు అన్నదండి కొడలు అనుకుంది మెళ్ళను అంతే కదా నా కోపం ఏదో కొడుకు పుట్టే ఉంటుంది సరే ఏడు అని అందరు ఉండు అన్నదండదు సరే కొడుకు కొడుకు కొడుకు పుట్టాడు అని పుడితే పరిగెత్తికొచ్చింది అత్తగారు ఇది కొడుకు చూడు బాగా చూడు దయచేయి అన్నదండి మంచిదే కానీ ఇంకో చిన్న కోరిక చిన్నకు పెద్దది కాదు వాడి పెళ్లి చూసి వెళ్తానమ్మా అన్నదండి ఇంకేమక్కలేదు వాడి వివాహం ఇవి అనుకుంది కోడలు పదిహేనేళ్లలో పెళ్ళి అయిపోతుంది చూసిన తర్వాత వెళ్ళిపోతుంది ఇంకా గొడవ వదిలిపోతుందని ఓర్చుకుందండి సరిగా పదిహేనేళ్ళు అయింది కోడుక్కి పెళ్ళి అయిందండి అంటే ఏమిటి కోడలికి కోడలు వచ్చిందండి ఇంకోటి కోడలికి కోడలు వచ్చిందండి వస్తే మొదటి కోడలు అత్తగారు మీరు బయట అయిపోండి అత్తగారు ఏమన్నారు తెలిసిన అమ్మ కోడలు ఇంటికి రాగానే అత్తగారు బయటికి వెళ్ళటం సిద్ధాంతమైతే నీకు కోడలు వచ్చింది కాబట్టి నువ్వు అత్త కాబట్టి మన ఇద్దరు అత్తలను కలిసి బయటకి పోదాం పదా అన్నది గారు ఆచంగతం ఇక్కడే పడి ఉండండి అన్నది దీని పేరే ఆత్మర్ ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ నిత్య వ్యవహారంలో ఎట్లా అర్జునుడు ఎవరో తెలుసండి వారు ఎవరో వ్యక్తి కాదండి మన రిప్రజెంటేటివ్ మన ప్రతినిధి అండి అర్జునుడు ఊరికే నిమిత్త ఉన్నాడు కాని వారు వెనక ఎవరున్నారు తెలుసునండి మనం అందరం ఉన్నాం మనమందరం భవిష్యత్తులో కోటాను మంది కూడా వారు వెనక ఉన్నారండి శ్రీకృష్ణ పరమాత్మకు మాత్రమే కాదండి బోధించింది మనకందరికి బోధిస్తున్నారు చాలా సారథ్యం అర్జున కురు గీతామృతం లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమ ఎంత చక్కని శ్లోకం అర్జునుడి నిమిత్తంగా ఉన్నాడు గాని లోకత్రయోపకారాయ అది మూడు లోకముల్లో ఉండేటువంటి మానవులు ప్రాణులందరికీ ఉపయోగకరమై ఆ గీతను బోధించిన మళ్ళీ చెప్తున్నా సారథ్యం అర్జున కురు గీతామృతం దోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనేమ అర్జునుడు గారు ఒక చిన్న ప్రశ్న అడుగు కృష్ణ మీరు మీరు బోధించే చాలా అద్భుతంగా ఉంది కానీ ఆచరణలో వచ్చేటప్పటికి నా మనస్సు చంచలంగా ఉంటున్నదండి దీనికి కారణం ఏమిటో నాకు తెలియటం లేదు ఎప్పుడు గాలి గాలిని పట్టడం ఎంత కష్టమో నా మనస్సును అరికట్టడం అంత కష్టంగా ఉంది దయచేసి ఉపాయములు సెలవు ఇవ్వండి అన్నాడు కృష్ణ విరణు చంచలం కృష్ణ ప్రమాధి బలవద్వసుకరం గాలిని అరికట్టడం ఎంత కష్టమో మనస్సును కష్టంగా ఉంది కృష్ణవారి ఎంత గంభీరంగా ఇట్ ఈస్ల్ నో డౌట్ దాంట్లో ఏ విధమైన సంశయం లేదు మనస్సు చెప్పలేదు ఒప్పుకుంటున్నాడు కృష్ణుడు ఎందుకంటే మనస్సు గాలితో చేయబడింది అండి ఈ పంచీకరణలో మనస్సు వాయు అంశం ఎక్కువగా ఉందండి మనస్సు వాయువు ఎప్పుడు కదులుతుంటుంది కాబట్టి మనస్సు అసంశయం నో డౌట్ మీరు చెప్పింది పరమ సత్యం మనస్సు కదులుతూనే ఉంటుంది అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం చలం అంటే కదులుతుంటుంది కానీ గౌన్ వారి అభ్యాసేన రెండు ఉపాయంసారి కట్టచ్చు ఏమిటది అభ్యాసము వైరాగ్యం ఎవ్రీ డే ప్రతి రోజు కూడా రెండు ఒక నియమం పెట్టుకోండి డిసిప్లిన్ జరా డిసిప్లిన్ లేదంటే క్రమశిక్షణ లేకపోతే ఇది వంగదండి ప్రతిరోజు మీ జపం మీ ప్రార్థన మీ పారాయణ అంత పూర్తి చేసిన తర్వాత పుస్తకాలు జపాలు అక్కడ పెట్టండి వెంటనే లేవు ఆ మనస్సును గుర్తి కొంచెం విచారణ చెయ్యండి ఎక్కడ పోతున్నది విచారణ చేసి చక్కగా వివేకం చేత దాన్ని కూడగట్టుకురావాలి వైరాగ్యము వివేకము అభ్యాసము చూడండి అభ్యాసైన వైరాగ్యైన వైరాగ్యం చేతి అని వదలమని కాదండి విషయంలో ఉండేటువంటి దోషాన్ని మనం కలిపెట్టాలి ఏమిటా దోషం అనిత్యత్వం టెంపరీ ఏదైనప్పటికీ గొప్ప సంపదలు కాని ధనము కాని కీర్తి గాని అసౌందర్యం గాని మూడు నాళ్ళు చూడండి తర్వాత ఇవన్నీ కూడా కాలగర్భంలో నశించిపోతాయి మరి అటువంటి టెంపరీ వస్తువుల కోసం ఎందుకు టైం అంతా నాశనం చేయాలి శాశ్వతమైనటువంటి ఆనందం కోసం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని వివేకము చేత వైరాగ్యం చేత దాని లొంగ తీసుకోవాలి అర్థమైందండి అసంశయం మహాబావో మనోదుర్ చలం అభ్యాసేన తుగంతే వైరాగ్యేన అర్జున్ గారు చాలా సంతోష పొంది ఇంకొక ప్రశ్న ఆ ప్రశ్నతో పూర్తి అయిపోతుందండి ఏమిటంటే కృష్ణ అకస్మాత్తుగా ఈ శరీరం పడిపోతే రాబోయే జన్మలో ఎట్లా పొడతాడు వాడు ప్రశ్న అందరికి అర్థమైందండి మోక్షం పొందితే మళ్ళీ జన్మలేదు జన్మరాహిత్యం మోక్షం పొందకుండా అకస్మాత్తుగా చనిపోయినాడు చెడ్డ కాదు మంచి కార్యము చేస్తూనే ఇంకా పూర్తి గాలేదు అకస్మాప్తిగా చనిపోయినాడు ఆ సాధన ఇంకా పూర్తి గాలేదు వాడి గతి ఏమవుతుంది రాబోయే జన్మ అని ప్రశ్న అండి అర్థమైందండి శ్రద్ధ అప్రాప్త్యోగ సంసిద్ధ్యం కానీ నూటికి యాభై మార్పుల పుణ్యం గనక పొంది చనిపోతే రాబోయే జన్మలో పవిత్రమైనటువంటి కుటుంబంలో జన్మిస్తాడని నూటికి యాభై పుణ్యం అంటే అండి యాభై మార్పులు గనక పుణ్యం వస్తే నూటికి వాడు గనక అకస్మాత్ నూటికి నూరు మార్పులు వస్తే మోక్షం అంట రాలేదండి ఫిఫ్టీ పర్సెంట్ ఏ అకస్మాత్తుగా చనిపోయినాడు వాడు రాబోయే జన్మలో ఎక్కడ పడతాడు తెలుసండి శుచీనాం శ్రీమతాం గే హే యే పవిత్రుడైన తల్లిదండ్రులకు అర్థంలో ఆ తల్లిదండ్రులు వంశంలో జన్మిస్తాడండి అక్కడ నెగిటివ్ అట్మాస్ఫియర్ ఉండదండి నెగిటివ్ ఉండదు అయినా ధ్యానం చేసుకో పూజ చేసుకోని తల్లిదండ్రులు చక్కగా సహాయపడతాడు సార్ ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణ అంతా ఆధ్యాత్మికంగా ఉంటుందండి చూడండి ఎంత హెల్ప్ అండి కొన్ని కొన్ని ఇళ్లలో మనం ఏదో సంధ్యావందనం జపం చేస్తుంటే ఏమయ్యా ఏ నీకేం బుద్ధి తక్కువగా ఉంది అని చెప్పి ఏమిటో మాట్లాడతారండి అది అప్పుడైనా నీకు ఈ యవన కాలంలో ఈ బాల్య కాలంలోనే అప్పుడైనా భర్తీ ముసలు ఇంటి రోజు కృష్ణారామ ఇట్లా చెప్పేవాళ్ళు చాలా మంది అట్లా ఉండారండి సార్ అట్మాస్ఫియర్ అంతా మహాపవిత్రంగా ఉత్తేజంగా ఉంటుందండి ఎవరికి ఈ యాభై పర్సెంట్ నూటికి యాభై అట్లా కాకుండా నూటికి డెబ్భై ఎనభై మార్పులు కనుక వస్తే అకస్మాత్తుగా చనిపోతే ఇక తక్కిన థర్టీ పర్సెంట్ పూర్తి చేయడానికి రాబోయే జన్మలో ఎక్కడ పుడతాడో తెలుసు గృహస్థిలీలలోనే పుట్టి ఆశ్రమాలకి మఠాలకి వెళ్ళిపోతాడం అథవా యోగి నామేవా కులే భవతి ధీమతాం యోగులు యొక్క వంశంలో పడతాడు యోగుల వంశం అంటే మీరు అడగతే యోగులు ఏకాంతంలో ఉంటే అక్కడెక్కడ పడతాడు అని కాదండి గృహస్థాశ్రముల్లోనే పుట్టి ఎక్కడకో తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతారని మన చరిత్ర చూస్తున్నాం కదండి రమణ మహర్షులు వారు శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారు వీళ్ళంతా గృహస్థాశ్రంలో పుట్టినప్పటికీ కొంతకాలం అయిన తర్వాత ఏకాంతం కండి బాగా తపస్సు చేసుకున్నారండి కనుక అథవా యోగినీ జీనియస్ మార్కులు అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళ లక్షణం అండి ఆ జన్మలోనే వాళ్ళు పూర్తి చేసుకుంటారు మొదటి వాడు ఒకవేళ ఆ జన్మలో పూర్తి కావచ్చు లేక ఇంకా ఒకటి రెండు జన్మలు ఉండవచ్చు కనుక ఏనాటికైనా చేసిన పుణ్యం ఎప్పుడు వ్యర్థం కాదు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ పాపం అనేది కూడా లేకుండా ఉంటే ఈ పుణ్యము యొక్క ఈ భేదం చేత రెండు రకాలుగా జన్మించవచ్చును ఇటు పవిత్ర వంశంలో జన్మించవచ్చును లేక యోగుల యొక్క కులంలో వాడు ధ్యానం చేసి ధరించవచ్చును ఈ విధంగా రెండు మార్గములు చెప్పి ఓ అర్చునే ఈ జీవితం వృధా చేయకూడదు శాశ్వతమైనటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోవటానికి ఉపయోగించాలి అని దానికి ఈ మనస్సును చక్కగా కంట్రోల్ చేసుకోవాలని అనేక పద్ధతులు చెప్పి ఈ పవిత్రమైనటువంటి ఆర అధ్యాయం సమాప్తం చేసినారు హరి ప్రహ్లాదా నారదాది ప్రహరా నారదాది భాలు నీ నమారూపములరు బీజకే మంగళౌరమణి నమారూపములరు బీజకేత పురాణివా చే నివాస్రామారు ana chaga rajaiva kaya na chaga raja mi no namaragani na